స్మరాృది సంస్ఫురదాత్మత సచిత్సుఖం పరమహంసతిరీయనజాగర సుషుప్తమై నిత్య నిష్కళమహం ూతసరో గురాత్మే మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తమ కృష్ణా వాసువాయ దేవకి ందయ నందగోపకరాయోవిందమో నమ రాజగృ భోజనా తథవ దృష్ట రాజపరితోషు దాశాంతిర్వా తస్ స్రాహ్య ముముక్షువి తస్మాత్ అ मृत स्वरूप्राह्य ग्राहक्षुभि मोक्षापेक्ष कल फरूप भक्ति पा प्रयत्न चेयरि अदे ग्रहिवाबल సాధ్యరూపమైనటువంటి భక్తియే కాకుండా సిద్దరూపమైనటువంటి భక్తిని ఏదైతే మనం ప్రేమ స్వరూపం కూర్చామో నిన్న దానిని పొందడానికే నిరంతరం కూడా సాధకులు అనేటువంటి వాడు ప్రయత్నం చేస్తూ ఉండాలి కాబట్టి ఇక నుంచి మరొక వైపు తిరుగుతోంది సబ్జెక్ట్ కనుక ఆ సాధనలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చూడబోతూ ఉన్నాం ఎందుకంటే చాలా మంది అభిప్రాయాలు చాలా మంది ఈ విధంగా జీవించారు తరించారు అలా తరించినటువంటి వాళ్ళు వాళ్ళ అనుభవాల నుంచి మనకి ఏదైతే అందించారో వాటిని సంక్షిప్తంగా నారద మహర్షి సాధనలు తెలియజేస్తూ పోతారు తాధనా గాయంతి ఆచార్య ఆ ఫలరూపత్వాత పరాభక్తి ఏదైతే ఉందో దానికి సాధనాన్ని అంటే ఇప్పుడు మనకు ఏది సాధ్యంగా కనపడతా ఉంది అంటే పరాభక్తి అమృత స్వరూపమైనటువంటి పరాభక్తి పరూపమైనటువంటిది ఏదో అది ఇప్పుడు మనకు సాధ్యం దాన్ని మనం సాధించాలని చేస్తుండేటువంటి ప్రయత్నం వాస్తవానికి ఒక్కడ అది సాధ్యం కాదు సిద్దం పదే పదే రిపీటెడ్గా చెప్తున్నాను కాబట్టి సాధనలు చేస్తున్నాం గనక సాధనల ద్వారా దాన్ని పొందాలి కాబట్టి సాధ్యం అనేటువంటి దాన్ని ఆ పదాన్ని వాడక తప్పడం లేదు గాని వాస్తవానికి మన స్వరూపం ఏదైతే ప్రేమ స్వరూపం అయ్యిందో అది సాధ్యం కాదు సిద్దం కాని సాధనల్లో ఉన్నాం గనక రిలేటివ్గా వ్యావహారికంగా దాన్ని సాధ్యం అంటున్నాం ఇది మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు కాబట్టి మనకు కావలసింది మన సహజ స్వభావం ప్రేమే గనక ఆ ప్రేమను పొందడానికి తస్యాహ సాధనని కాబట్టి ఇది కనుక సాధ్యమైతే మనం పొందవలసింది ఇదే అనేది కనుక రూఢిగా తెలిసినప్పుడు వాటికి సాధన లేంటి అనేటువంటి విషయంలో గాయంతి ఆచార్యహ ఆచార్య అది దీని విషయంలో ఆచార్యులు గహనం చేస్తున్నారు అంటాడు అంటే ఆచార్యులు ఎవరు అది స్వయం ఆచార్యతి పరాన్ ఆచారయతి అది అటువంటి వాడు ఆచార్యులు ఈ ప్రపంచంలో అంటే తమకు ఏదైతే తెలుసో నిరంతరం ఆ మార్గంలో దాన్ని అనుష్టిస్తూ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు ఆచరించేటువంటి దాన్ని తమ బోధల ద్వారా ఇతరులు కూడా ఆచరించేటట్టుగా ఆదర్శంగా నిలిచేటువంటి వాళ్లు ఆచార్యులు అంటే అంతే కేవలం పుస్తకాలు చదువుకుని మాట్లాడేటువంటి వాళ్ళు కాకుండా దాని యొక్క అంతరార్థాన్ని తెలిసి సాధనల యొక్క వైభవం తెలిసి ఏదైతే సాధ్యం అనుకుంటున్నామో అటువంటి సిద్ద స్వరూపాన్ని పూర్తిగా ఎరిగి ఆ మార్గంలో తృప్తి చెందినటువంటి మహత్ములు ఎవరైతే ఉన్నారో అలాగే తమలాగే ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో తీవ్రమైనటువంటి వైరాగ్యంతో పూర్వం వాళ్ళు సాధనలు ఆచరించారో అటువంటి కఠోర సాధనలు ఆచరిస్తూ తెలియక ఎవరైతే ఉన్నారో ఒకవైపు సాధనలు చేస్తూ ఉంటారు కానీ ఏం చేయాలి ఎలా పొందాలి అనేటువంటి విషయంలో సరైనటువంటి అవగాహన లేకుండా ఉంటుంది అటువంటి వాళ్లు ఆచరించడానికి వాళ్లకు జ్ఞానాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది గనక ఇతరులని ఆచరించేటట్టుగా వాళ్ళు చేస్తారు అందువల్ల వాళ్ళు ఆచార్యులు అటువంటి వాళ్ళు గాయంతి ఈ సాధనల్ని గాయంతి అంటున్నాడంటే గానం చేస్తున్నారని సాధారణంగా సాధనల్ని ఇప్పుడు మనం ఇక్కడ చెబుతున్నాం ప్రవదంతి వదంతి ప్రవదంతి ఉపదేశంతి కాబట్టి ఉపదేశం చేస్తూ ఉంటారు కానీ గానం చేయడం అంటే ఉండదు కాబట్టి గానం పదాన్ని వాడడంలో గాయంతి అని ఆయన వాడిన అది ఉద్దేశం వదంతి చెబుతూ ఉన్నానని అర్థం ప్రవదంతి ఉపదేశంతి కాబట్టి ఉపదేశం చేస్తున్నారు ఆచార్యులు అని అర్థం అటువంటి అప్పుడు స్వామిజీ అట్లా వదంతి అనొచ్చు కదా గాయంతి ఎందుకు అన్నాడు అని నారద మహర్షి కొందరు అనుకుంటుంటారు నారద మహర్షి గానం అంటే చాలా ఇష్టం గనక తమ్ములు పట్టుకుని తిరుగుతుంటాడు గనక అన్నాడు ఆ మాటని కనే కాదు గానం అనేటువంటిది ఒక విచిత్రం అది స్పాంటేనియస్ గా వస్తుంది అంతే అదే రైతం అవసరం లేదు సహజ సిద్దంగా ఉంటది అది గానం అంటే పైగా గానం అనేటువంటిది మనిషి తృప్తి చెందినప్పుడు వచ్చేదే గాని అసంతృప్తిలో వచ్చేది కాదు ఒక పాట పాడాలంటే మనిషిలో ఆనందం ఉండాలి ఆనందం ఉండేటప్పుడే మనిషి పాట పాడగలడు గాని సామాన్య పరిస్థితుల్లో పాడే అవకాశం లేదు కానీ ప్రవదంతి దానికి గాయంతి దానికి ఇక్కడ గాయంతి అని ఆయన ఉద్దేశం ఏంటంటే ఆచార్యులు ఎవరైతే ఉండరు వాళ్ళు ఆచరించినటువంటిగా వాళ్ళు కనుక స్వయంగా స్వయం ఆచరితి ఆచరించి ఉన్నారు కనుక అందులో ఉండేటువంటి మాధుర్యం ఏమిటో తెలుసు ఒక కాశీనగరానికి వెళ్లి చూసొచ్చిన వాడు కాశీని గురించి వివరించడానికి కేవలం పుస్తకాల్లో చదువుకున్నటువంటి వాడు వివరించడానికి చాలా డిఫరెన్స్ ఉంటది కనుక అనుభవంలో ఉండేటువంటి జ్ఞానం కనుక స్వత్రీయ బ్రహ్మనిష్ఠులు ఎవరో వాళ్లే ఇక్కడ ఆచారులుగా చెప్పబడుతూ ఉన్నారు అటువంటి సాధనల్ని వాళ్ళు బోధించేటువంటి సాధనల్ని ఆచరించడం వల్ల మనం కూడా ఆ స్థాయికి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సాధనాత్ సాధవ అది ఎవరైతే సాధనలు చేస్తూ ఉంటారో వాళ్లే సాధువులు అవుతారు కనుక ఒక భక్తుడుగా మారాలనుకున్నా ఒక జ్ఞానిగా పరిణామం చెందాలనుకున్నా ఒక సాధువుగా వెలిగిపోవాలనుకున్నా సాధనాత్ సాధవ ఆ సాధనల వల్ల వస్తుందే గాని మరొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు గనక తస్యా సాధనని గాయంతి ఆచార్య కాబట్టి అటువంటి ఫల రూపమైనటువంటి భక్తికి పరాభక్తికి సాధనల్ని ఆచార్యులు తెలియజేస్తారు సాధనల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది అది చిన్న విషయం కాదు సాధనా విశేషం వైభవం ఎందుకనంటే సాధన చేసేటువంటిది మనస్సు ఎందుకు సాధన చేయాలి అని ఆలోచన చేసినప్పుడు మనసుకు సాధారణంగా ఎప్పుడు చెలిస్తూ ఉంటది మనస్సు ఎక్కడో ఒక చోట చెలిస్తూ ఉంటది దాన్నే మనసు అంటారు కాబట్టి ఒక్కచోట మనసు ఉండేటువంటి అవకాశం లేదు కాబట్టి సహజంగా మనిషి యొక్క మనసు విషయాల వైపు పోతూ ఉంటది ఒక్క క్షణం కూడా నహి ఖచ్చిత క్షణం అర్జున జాతు తిష్టత్య కర్మకృత కర్మ చేయకుండా మనిషి ఒక్క క్షణం కూడా ఉండలేదు మేలుకొని ఉన్నంత వరకు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటది మనసు మనసు ఆలోచించకుండా ఉండడం అంటూ లేదు ఎందుకని సంకల్ప సమూహమే మనసు అంటే మనసులో నిరంతరం కూడా సంకల్పాలు కదులుతూ ఉంటాయి జల నది సంకల్ప ప్రవాహమే మనసు కాబట్టి నది అంటే జలం ఉండాలి ఆ జలం ప్రవహిస్తూ ఉండాలి ఒక చోట ఉంటే లాభం లేదు ఎందుకని బావిలో జలం ఉంటుంది కాని అది ప్రవహించదు కాబట్టి జలం ఉండాలి ప్రవహిస్తూ ఉండాలి కాబట్టి ఇన్సెంట్ ఫ్లో ఆఫ్ వాటర్ ఈ రివర్ ఎప్పుడు నిరంతరం ప్రవహిస్తూ ఉంటది అది నది అంటే కాబట్టి నదిలో ప్రవాహం ఉంటది జల ప్రవాహం మనసులో సంకల్ప ప్రవాహం సాగుతూ ఉంటది కాబట్టి ఈ సంకల్పాలు ఏ వైపు పోతున్నాయి సంకల్పాలు ఎప్పుడు కూడాను ప్రాపంచ విషయాల మీదకే పోతాయి ఎందుకని ఏదైతే మన అనుభవంలో ఉందో దానివైపు పరుగులు తీస్తాం గాని అనుభవంలో లేని దాన్ని పొందాలని అనుకోం అర్థమవుతుంది కనుక మనసు ఎప్పుడు ప్రాపంచకమైనటువంటి విషయాల మీదకే వెళుతూ ఉంటుంది గనక అలా సాగిపోయేటువంటి మనసుని మనసుని సాధనల ద్వారా దారి మళ్లించడమే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం కనుక ఎప్పుడూ అట్లా పోతూ ఉంటది నీ ప్రయత్నం లేకుండా ప్రపంచం మీదకు పోతుంది మనసు నువ్వు ప్రయత్నం చేస్తే గానీ భగవంతుడి మీదకి వచ్చే అవకాశం లేదు అది అది సాధన యొక్క వైభవం కనుక ఆ విషయంలో అనుష్ఠానం ప్రధానంగా ఉంది గనక ఈ ముప్పై ఒకటవ సూత్రం చూసారా రాజగృహ భోజనాదీశు తదైవ దృష్టత్వాత నతయైన రాజపరితోష శృధ శాంతిర్వ ఇవన్నీ కూడా మనం ఎట్లా తృప్తి చెందాలి అనుభూతి ఏ విధంగా కలగాలి అనేటువంటి దాన్ని సూచిస్తూ ఉంది గనక కేవలం రాజగృహం నీకు తెలిసినంత మాత్రాన్ని లాభం లేదు కేవలం భోజనాన్ని చూసినంత మాత్రాన్ని లాభం లేదు భోజనాన్ని ఆరగించినప్పుడు మాత్రమే నువ్వు ఎట్లాగైతే తృప్తి చెందుతూ ఉన్నావో సాధనలు అనేకం ఈ ప్రపంచంలో నువ్వు తెలుసుకున్నా అవి అనుభవానికి వస్తే తప్ప అనుభూతిగా మిగిలితే తప్ప నువ్వు తృప్తి చెందేటువంటి అవకాశం లేదనేది సూచించాడు గనక ఆ మార్గంలో ఇప్పుడు చెబుతున్నాడు వాహనా సముద్ర పరమావధి యథా ఏ విధంగా అయితే తోయ ప్రవాహనా జల ప్రవాహం పోతూ ఉంది అనుకోండి కాబట్టి ఒక నది ప్రవహిస్తుంది జీవన ఏదంటే ఎక్కడ దానికి పరమావధి సముద్ర సాగర పరమావధి కాబట్టి అది ఏ గమ్యం వైపు పోతూ ఉంది సముద్రం వైపే పోతూ ఉంది తర్వ మార్గా సాక్షానిష్ట మహేశ్వర కాబట్టి అనేకమైనటువంటి మార్గాలున్నాయి సాధనాని ప్లోరల్ కాబట్టి ఒక్క సాధనా చెప్పలేదు సాధనాని కాబట్టి అనేకమైనటువంటి సాధనలు ఉన్నాయి గనక నదులు అనేక ఉండినా ఆ నదులన్నీ కూడాను యధా తోయ ప్రవాహానా సముద్ర పరమావధి కాబట్టి నదులు అనేక ప్రాంతాల నుంచి వచ్చినా కూడాను ఏ ప్రాంతం నుంచి వచ్చినా చివరికి వాటి యొక్క గమ్యం సముద్రం మాత్రమే అట్లాగే సాధనలు కూడాను అందువల్ల అనేక సాధనలు చెప్పాల్సి వస్తారు ఎందుకంటే నానామత భేదాత్ మన చూచాం కదా కాబట్టి మతికి మతికి భేదం ఉంది మనిషికి మనిషికి భేదం ఉంది మనకు ఉండేటువంటి అభిప్రాయాల్లో భేదాలున్నాయి మన అభిరుచుల్లో భేదాలున్నాయి వాటికి అనుగుణమైనటువంటి సాధననే మనం కొనసాగించగలం గాని వాటికన్నా భిన్నమైనటువంటి సాధనను కొనసాగించేందుకు అవకాశం లేదు గనక ఏ విధమైనటువంటి మనసులు ఏ విధమైనటువంటి సాధనలు ఆచరించాలనో ఇవన్నీ కూడా పూర్ణంగా తెలిసినటువంటి ఆచార్య సాధనాని గాయంతి కాబట్టి వీళ్ళు ఎట్లా తరించాలను అన్ని నదులు సముద్రం వైపే పోతాయి ఏ మార్గాన్ని నువ్వు అనుసరించినా ప్లీజ్ మహాత్ములు చెప్పేటువంటి ఏ సాధనను ఆచరించినప్పటికీ కూడాను బ్రహ్మనిష్ట మహేశ్వర ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే భగవంతుని పొందడానికి భగవంతునిలో తృప్తి చెందడం కోసమే అది ఉంటుంది బ్రహ్మనిష్ట మహేశ్వర కాకపోతే ఎందుకని ఇన్ని సాధనలు రావాల్సి వస్తుంది స్వామీజీ ఇప్పుడు నిజాం కాలేజీ మైదానానికి ఉదయాన్నే వస్తున్నాం నారద భక్తి సూత్రాలు వినాలని వస్తున్నాం ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం అక్కడి నుంచి సాధన అదంతా అక్కడి నుంచి రావడం ప్రయాణం కదా మరి ఈ ప్రయాణంలో ఎలా వచ్చావనంటే అందరూ ఒక రకంగా వచ్చామని చెప్పారు చూడండి స్వామిజీ మేమందరం స్కూటర్లో వచ్చామని చెప్తారు ఎవరన్నా కొందరు చెప్తారు ఎవరు స్కూటర్లలో వచ్చారో వాళ్ళు చెప్తారు సైకిల్ ఉండేవాళ్ళు సైకిల్ లో వస్తారు కారు ఉండేవాళ్ళు కారులో వస్తారు ఏమీ బస్సులో వస్తారు ఆ తర్వాత నడిచి కూడా వస్తారు దగ్గర అయితే కనుక సాధన ఒకటే ఏదైనప్పటికి కూడా చేరే గమ్యం కూడా ఒకటే అందరం కలిసి ఇక్కడికే వస్తాం ఈ మైదానానికే వస్తాం కానీ ఎవరి దగ్గర ఏది ఉంటే దాంతోనే వస్తాం అది ఇంకేమి లేదు సాధనలో ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరం ఎందుకు ఒక సాధన చేయలేము అందరికీ కారులు ఉన్నావు గనక అందరికీ స్కూటర్లు ఉండవు గనక ఎవరికి ఏది ఉందో దాంతోనే మనం ఎట్లాగైతే ప్రయాణం చేస్తూ ఉన్నాము అట్లాగే ఎవరి మనసు ఏ విధంలో అయితే ఉందో దానికి అనుగుణమైనటువంటి సాధనని వాళ్ళు కొనసాగిస్తూ పోతూ ఉంటారు ఇది ప్రధానమైనటువంటి విషయాలు కాబట్టి మార్గాలు వేరైనప్పటికి కూడాను గమ్యం ఒక్కటే తస్యా సాధనాని గాయంతి ఆచార్య ఇప్పుడు సాధనలు చెప్పబోతాడు ఇంతవరకు సిద్దాంతపరంగా మనం ప్రేమ అంటే ఏంటో చూసి చూస్తూ వచ్చాం ఇప్పుడు ఒక్కసారిగా సాధనలు తెలుస్తూ ఉన్నాయి మనకు కాబట్టి తు శబ్దార్థం అంటే డిఫరెన్షియేట్ అవుతా ఉంది సబ్జెక్టు వేరవుతుంది తత్ ఆ పరాభక్తి ఏదైతే ఉందో ప్లీజ్ పరాభక్తిని మనం పొందాలి అనుకుంటున్నాం దానికి సంబంధించినటువంటి సాధనలు ఆచరిస్తున్నాం గనక ఆ సాధనలో కొన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఒకటి తత్ ఆ పరాభక్తికి విషయత్యాగాత్ విషయ్యాగా విషయ వైరాగ్యాత్ ఇది కాబట్టి విషయాల మీద భావం వైరాగ్యం కలిగి ఉండడమే విషయత్యాగాత్ సంగత్యాగా మరి ఇక్కడ మనకు రెండు సాధనలు కాబట్టి మనసు భగవంతుని మీదే లగ్నం కావాలి ప్రపంచకమైనటువంటి విషయాల వైపు వెళ్లకుండా ఉండాలి అంటే ఏం నంబర్ వన్ విషయ త్యాగా విషయ వైరాగ్యాత్ వస్తుంది సంగత్యాగా విషయ త్యాగాత్ సంగత్యాగా చాలా ప్రధానమైన విషయం ఇది ఇది వైరాగ్యం విషయాల ఎందు జిహాసాబుద్ది ఈ ప్రాపంచికమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏ విషయాలు శబ్దాది విషయాలు శ్రోత్రాది ఇంద్రియాలు మన దగ్గర ఉన్నాయి శబ్దాది విషయాలు బయట ఉన్నాయి కాబట్టి రుచులన్నీ కూడా బయట ఉన్నాయి నాలుగు మన దగ్గర ఉంది రూపాలన్నీ బయట ఉన్నాయి కళ్ళు మన దగ్గర ఉన్నాయి శబ్దాలన్నీ బయట ఉన్నాయి కానీ చెవులు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంద్రియాలు మన దగ్గర ఉన్నాయి ఇంద్రియ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా భాషంలో ఉన్నాయి కాబట్టి మన మనసులో గనక ఆసక్తి వాటి మీద ఉన్నప్పుడు ఇంద్రియాలు వాటివైపు పరిగెత్తుపోతాయి నేను ఆలయానికి వెళ్లాలంటే కాళ్లు నడిచిపోతాయి ఆలయానికి లేదు సినిమా హాల్ పోవాలన్నా పోతాయి అదే ఈ రెండింటికి ఏ వైపు పోవాలనేది కాళ్లు నిర్ణయించలేవు కర్మేంద్రియాలు మనసు నిర్ణయించాలి మనసు ఎప్పుడు నిర్ణయిస్తుంది మనసుకి ఏది అవసరమో దాన్ని నిర్ణయిస్తుంది ఒకవేళ సినిమానే అవసరమైతే ఉపన్యాసం అవసరం లేదని సినిమాద్ది ఒకవేళ ఉపన్యాసం కావాలని వచ్చినా కూడా అండర్స్టాండ్ ఇక్కడ కూర్చున్నా కూడా దీని మీద మనసు లగ్నం కాకపోతే మనిషి ఉంటాడు అంతే ఇంకేం లేదు మనసు ఉండదు మనసు లేని మనిషి ఉండి ఉపయోగం లేదు అర్థమవుతుంది ఎందుకని మనిషికి కాదు మనం జ్ఞానం ఇచ్చుతుండేది మనసుకి జ్ఞానం బుద్ధికి పడుతుంది ఎప్పుడు కాబట్టి బుద్ధి కలిగినటువంటి వాడు కూర్చొని వింటే అర్థమవుతాది కాని అతని ఇక్కడ కూర్చొని మనసు ఎక్కడో తిరుగుతుంటే అర్థమయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి విషయాల ఎందు అనురక్తి ఎందుకు వస్తుంది వాటి మీద మనకు ప్రియత్వం ఉంద గనక ఆ విషయాలని ప్రియత్వంతో చూడడం వల్ల ఏమొస్తుంది అది రాగం విషయాల ఎందు రాగం కొన్ని మన గిట్ట వాటి విశేషం ద్వేషం అది ఇంకేం కాబట్టి రాగము విగత रागह विराग अद विरागम अटे विरागस्व वैराग्यम विषय विराग एवर प्रपंच विगत राग रागमेद आसक्तिद विगत दादी विड़पड़े वागम लेने आसक्ति लेने अरक्ति लेने वारा भाव ए विरागस्वभाव वैराग्यम अद्धि वैराग्यम अटे కాబట్టిషయాలయందు ఎప్పుడైతే విరక్తి ఉందో విషయ వైరాగ్యం పూర్ణంగా ఉంది అని అర్థం ప్లీజ్ సంగత్యాగా మొదటిది విషయత్యాగం రెండవది సంగత్యాగం విషయత్యాగము అన్నప్పుడు శబ్దాది విషయాలయందు మనసు లగ్నం కాకుండా విరక్తి కలిగి ఉండడం విషయ త్యాగం సంగత్యాగము అని అంటే వ్యక్తులతో మనకుండేటువంటి సంగత్వం అది సంగత్యాగం అంటే విషయాలతో ఉండేటువంటి సంగత్వం కాదు వ్యక్తులతో ఉండేటువంటి సంగత్యం కాబట్టి సంగత్యాగా కాబట్టి ఈ రెండింటి విషయాలెందు వైరాగ్యం ఉండాలి కాబట్టి విషయాల ఎందు వైరాగ్యం విషయత్యాగాత్ స్వామిజీ విషయాల ఎందు వైరాగ్యం ఎట్లా వస్తుంది ఆ విషయాల ఎందు ఏ దోషాలు ఉన్నవో అవి తెలిస్తే వస్తుంది వైరాగ్యం లేకపోతే వచ్చేందుకు అవకాశాలు విషతప్తమైనటువంటి ఆహారాన్ని భుజించాలని ఎవరు అనుకోరు అర్థమవుతుంది కాబట్టి విషయాలు మనకు అమృతప్రాయంగా ఉన్నాయి కాని అవి విషమని అర్థమైతే ఆ వైపుకి ఎవడు పోడు విషయాన్ విషవత్ త్యజ అష్టావక్ర మహర్షి జనకుడికి చెప్తాడు అష్టావక్ర గీతలో నాయన విషయాన్ అవి విషయాలు కావవి విషాలవే అన్నాడంతే విషయాన్ విషవత్ త్యజ ఎందుకని విషమే నయం అంటాడు ఎందుకంటే విషము నీకు అర్థమవుతా ఉంటారు అది విషమని అది ప్రాణం తీస్తుందని అందుకని దాని వైపు పోవు కానీ విషయాలు విషస్వరూపాలే గానీ నీకు అర్థం కాకుండా ఉంటాయి అది కాబట్టి విషయాన్ని విషవత్త కాబట్టి ఇవన్నీ కూడా విషాలేననుకో ఎందుకని వాటిలో ఉన్నదంతా కూడా దోషాలే గనక విషయ దోషాద్వా కాబట్టి విషయాలలో ఉండేటువంటి దోషాలని సంపూర్ణంగా గ్రహించిన తర్వాత మనసు ఆ వైపుకి వెళ్లమన్నా కూడా వెళ్ళదు కాబట్టి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో వాటిలో ఆనందం వస్తుందనుకోబట్టి మనం వాటి వైపు వెళుతూ ఉన్నాం నిజంగా విషయాల ఎందుకు ఆనందం ఉందే ఒక వస్తువునందుకు ఆనందంగా ఉండేటట్లయితే ఆ వస్తువు అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి అటువంటి వస్తువు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందే మేము ఆనందాన్ని అమ్ముతున్నామని ఎవరైనా కొట్టుబెట్టారా ఒకరికి ఆనందాన్ని ఇచ్చినటువంటి వస్తువు మరొకరికి ఆనందాన్ని ఇవ్వగలుగుతూ ఉందే లేదు పోనీ మన జీవితంలోనే ఒక దశలో ఆనందాన్ని ఇచ్చినటువంటి మరొక దశలో ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాయి కదా ఇవి మన అనుభవమే చెప్తూ కాబట్టి కాబట్టి విషయాల ఎందు నాకు అనులక్తి ఉన్నప్పుడు నాకు ఆసక్తి ఉన్నప్పుడు అవి ఆనందాన్ని ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి ఆనందాన్ని ఇచ్చినట్టుగా కనిపిస్తున్నాయి ఆ సో అర్థమవుతుంది వాస్తవానికి వాటిలో ఆనందం లేదు వాటిలో ఆనందం ఉండేటట్లయితే అవి అందరికి ఆనందాన్ని ఇచ్చి పైగా విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నశించిపోతూ కాలంలో కాబట్టి వాటిని విపరీతంగా నువ్వు ప్రేమించడం వల్ల అవి నశించినప్పుడు దుఃఖమే ప్రాప్తిస్తుంది దేనినైతే మనం అమితంగా ప్రేమిస్తామో దేని మీద అనురాగాన్ని పెంచుకుంటాము ఆ వస్తువు దూరమైనప్పుడు మనసు తట్టుకోలేకపోతుంది కనుక అది దూరం కాకుండా ఉండాలి అని మనం అనుకుంటాం అది మన చేతిలో ఉండేటువంటి పని కాదు కాబట్టి అల్పంగా ఉంటుంది విషయ గ్రహిణం ఈ విషయ ప్రపంచాల్లో విషయాల్ని గ్రహిస్తూ ఉండేటువంటి మానవులకి సుఖం వాటి వల్ల ఎప్పుడూ ఉంటుందని చెప్పేందుకు అవకాశం లేదు కనుక అవి నశిస్తూ ఉంటాయి కాబట్టి దుఃఖప్రాప్తం ఎప్పుడైతే అవి నశిస్తూ మనకు దుఃఖం కలుగుతూ ఉంటుంది ఇది దుఃఖం ఈ విధంగా కలుగుతుంది వీటి వల్ల నేను ఏదైతే ఆశిస్తూ ఉన్నానో ఏ మోక్షాన్ని అయితే కోరుతూ ఉన్నాను నేను సాధకుణ్ణి గనక సాధనలు చేసేటువంటి వాణ్ణి గనక అట్ల నేను ఎప్పుడైతే మోక్షాన్ని కోరుతూ ఉన్నానో మోక్షానికి ప్రతిబంధకం కాబట్టి ఈ విషయాలను నేను త్యాగం చేయాలి విషయ త్యాగాత్ సంగట్టి విషయ ప్రపంచంతో ఉండేటువంటి సాంగత్యాన్ని వదులుకోవాలి కారణమేంటి వాటి మీద ఎప్పుడైతే నాకు అభిరుచి ఉంటుందో నా మనసు వాటి వైపు పరిగెత్తుతూ ఉంటుంది వాటి వైపు పరిగెత్త మనసు భగవంతుడి వైపు వెళ్లేందుకు అవకాశం లేదు సాధనలు చేసే అవకాశం లేదు అట్లే విషయాలు ఎట్లాగో వ్యక్తులు కూడా అంతే ఇప్పుడు మన ఫ్రెండ్ ఉన్నాడు వాడు ఎక్కడో దుబాయ్ లో ఉంటాడు వాడి మీద మనకు ప్రేమ ఉండింది అనుకోండి వాడు ఉండే దుబాయ్ లో కాదు మన మనసులో నిరంతరం వాడి గురించి చాలా ఆలోచనలుంటాయి ఇవన్నీ మన అనుభవంలో ఉన్నవే కొత్తవేం చెప్పడం లేదు ఎక్కడైతే మనకు ప్రేమ ఉంటుందో ఆ వైపు మన మనసు పరిగెత్తు ఉంటుంది అది ఏ ప్రేమైనా కావచ్చు బిడ్డ మీద కావచ్చు భార్య మీద కావచ్చు ఎవరి మీదైనా కావచ్చు కాబట్టి ఎక్కడైతే దేని మీద మన ప్రేమ లగ్నమై ఉంటుందో దాని వైపు మనసు పరిగెత్తుకుంటూ పోతూ ఉంటుంది గనక ఆ విధంగా మనసు కనుక విషయ ప్రపంచం మీద పరిగెత్తటట్లయితే భగవంతుని ఎందు లగ్నమయ్యేటువంటి అవకాశమే లేదు గనక నువ్వు సాధకుడు గనక సాధనలు చేయడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం గనక విషయ ప్రపంచం మీదకి వెళ్లేటువంటి మనసుని దారి మళ్లించి భగవంతుని యొక్క పూజ చరణాల విందమైన లగ్నం చేసినప్పుడే అది సాధనగా మారుతుంది అలా మారాలనుకున్నప్పుడు విషయ త్యాగాత్ సంగత్యాగాత్ ముక్తి ఇది వైరాగ్యం ముక్తి వైరాగ్యం రోగతి బంధత రాగ రాగతి బంధతం రాగం ఏదైతే ఉందో అదే రోగం అది మనిషిని బంధిస్తూ ఉంటుంది కానీ వైరాగ్యం ఏదైతే ఉందో ముక్తిం దాతి వైరాగ్యం ఎందుకని అసలు దారే మళ్ళిపోయింది ఇంకేం లేదు ఇప్పుడు మనం పోతూ ఉన్నాం ఒక జంక్షన్లో ఇటు పోతే మనకు కావాల్సిన దారి వస్తుంది అనుకోండి ఈ వైపుకి వెళ్ళాము అనుకోండి ఎవడైనా రాంగ్ డైరెక్షన్ ఇస్తే ఇంక పోతూ ఉంటాం అంతే ప్రయత్నం జరుగుతూ ఉంటది నీ కాదన్నా లేదు సాధన జరుగుతూ ఉండదు నీకు కాదనన్నా లేదు సాధనలు జరుగుతాయే గానీ ఫలితాలు వచ్చేందుకు అవకాశం లేదు అది విషయం కారణం ఏంటి ఎవరైనా రాంగ్ డైరెక్షన్ ఏ వైపు పోతే నీకు అది లభ్యమయ్యేటువంటి అవకాశం లేదు ఆ వైపు నువ్వు పోతూ ఉన్నావు కనుక నీకేదైతే కావాలో నీకు పూర్ణంగా తెలిసి ఉండాలి దానిని పొందడానికి ఏ విధమైనటువంటి జ్ఞానం నీకు అవసరం అది కూడా అర్థమై ఉండాలి సాధన లేమంటే అర్థమై ఉండాలి ఇవన్నీ తెలియడం ఒకటి నతేన రాజపరితోష హర్షుధ శాంతిలువా కాబట్టి నువ్వు దాన్ని అనుభవించినప్పుడే కనుక ఆ మార్గం తెలియడం ప్రధానమైన విషయం తెలిసి ఆ వైపు పోవడం ఇంకొకటి కనుక విషయ త్యాగా సంగత్యాగా కాబట్టి విషయాలలో కాని విషయ సంబంధంలో కాని వ్యక్తుల సంబంధంలో గాని ఏమున్నది అని ఆలోచిస్తే నాది అనేది ఉంది అంతే నేను అనేది ఉందే వాటిక్కడైనా నేను లేదు ఫలరూపమైనటువంటి భక్తి ప్రేమ రూపమైనటువంటి భక్తి మనం చూసామే ఆ ప్రేమ ఎక్కడుంది వస్తువుల్లో ఉందే విషయాల్లో ఉందే నీలో ఉందే క్లియర్ గా చూసాబ మనలోనే ఉంది మన స్వరూప ప్రేమని సా తస్మిన్ పరమ ప్రేమ రూప కనుక ప్రేమ ఎప్పుడైతే నీ దగ్గర ఉందో పరిపూర్ణమైనటువంటి ప్రేమ నీ దగ్గర ఉందో ప్రపంచంలో నాది అనేది ఉంది కాని నేను అనేది లేదు ప్రేమ నేనులో ఉంది గాని నాలో లేదు నాది అనే దాంట్లో ఎక్కడా లేదు కాబట్టి ఇది బంధం అవుతా ఉంది మమితి బంతు మమతి ఇది నాది అనుకున్నప్పుడు అది బంధిస్తుంది మనల్ని ఎక్కడ మనకు బంధం వచ్చిన ఏ వస్తువు నుండి మనకు బంధం వచ్చిన అంటే బంధం ఎక్కడ అవుతుందంటే వస్తువు ఉండడం వల్ల రాదు వస్తువును కాంక్షించడం వల్ల కూడా రాదు ప్లీజ్ బాగా అర్థం చేసుకోండి ఈ వస్తువు లేకపోతే నేను ఉండలేను అంటున్నా అక్కడ వస్తుంది ఒక వ్యక్తి ఉండడం వల్ల నష్టం లేదు వ్యక్తులతో సంబంధాలు లేకుండా ఈ ప్రపంచంలో ఎట్లా జీవిస్తాం ఏదో నారదుడు బ్రహ్మచారిని మనల్ని అందరి సంసారంలో వదలమని చెప్పడం లేదు అవన్నీ తప్ప వ్యక్తుల మధ్యనే ఉండాలి సంసారాల్లోనే ఉండాలి కానీ ఈ వ్యక్తి ఉంటేనే నేను బ్రతుకుతాను లేకపోతే బ్రతకలేను నా ఆనందం అంతా కూడా అతని మీదనే ఆధారపడి ఉంది ఇవన్నీ కూడాను ఇది అధ్యాస శోభనాధ్యాస ఎక్కడైతే శోభ లేదు అక్కడ ఉన్నట్టుగా చూడడం అది శోభనాధ్యాస అర్థంతుంది కనుక అవి ఉంటే నష్టం లేదు కాని అవి లేకపోతే నేనుండలేను అనుకునేటువంటి భావన ద్రోహపడిపోతూ ఉంటే ఆ తరువాత మనసు దాని లగ్నమై ఉంటుంది గాని భగవంతుని వైపు మరలేందుకు అవకాశం లేదు కాబట్టి మమ ఇతి బధ్యతే జంతుహో పాపం నాది అన్న చోట బంధం ఉంది నా మమ ఇతే నాది కాదు అనుకుంటే బంధమే లేదు అస్సలు లేదు కాబట్టి ఉండేవి ఉంటాయి అవి ఎందుకున్నవి నా మీద అవి ఎందుకు పోతున్నవి నా మీద పెద్ద నీతి ఉంది ఈ ప్రపంచంలో ఇదంతా మనం అర్థం చేసుకుంటూ వచ్చాము ఇంతవరకు కాబట్టి ఉండవలసినవి ఉంటాయి పోవలసినవి పోతాయి ఉన్నవాటికి నేను కారణం కాదు ఉన్న వాటికి నేను కారణం కానప్పుడు పోయిన వాటికి పోయిన వాటికి కూడా నేను కారణం అయ్యేందుకు అవకాశం లేదు ఏవేవి ఎక్కడెక్కడ ఏ విధమైన మార్పులు జరుగుతున్నాయో ఆ మార్పుల వెనుక కార్యకారణ సిద్ధాంతం ఉంది గనక అది కార్యరూపంలో నీకు తెలుస్తుంటే దాని వెనుక కారణం ఉంది గనక ఆ కారణానికి కారణం నేను కాదు గనక అండర్స్టాండ్ కాబట్టి ఇవన్నీ నేను అర్థం చేసుకోవడం కోసమే ఉన్నాను ఒకవేళ నేను మార్చాలనుకుంటే కూడా మార్చలేను తస్మాత్ అం సోచితం అర్హసి అర్జున మార్పు చేయలేనిటువంటి విషయాన్ని అంగీకరించడానికి ప్రయత్నం చేయి అంతేగాని ఏడుస్తూ కూర్చుంటే సాధ్యమయ్యేటువంటి పని కాదు ఏవైతే మనం మార్చలేమో ఈ ప్రపంచంలో వాటిని అర్థం చేసుకుంటూ పోవాలి అలా చూసినప్పుడు వస్తువుల్ని ఉండని నష్టం లేదు వ్యక్తుల్ని ఉండని నష్టం లేదు కాని ఆ విషయ సంగత్వం ప్రాణం తీస్తుంది నాది అన్నప్పుడే బాధ గాని లేకపోతే బాధే లేదు నాది ప్రపంచంలో ఏదీ లేదు ఎందుకని ఏది నీది పోని అది నాది స్వామీజీ అని అంటే అలా నాది అనుకున్నది ఎప్పుడు ఉండాలి ఉండే అవకాశం ఉందా చెప్పండి లేదు నా నా నా నా నా అని పోయిన చోట మళ్ళీ అది ఎప్పుడైతే నీది కాదు అనేది తెలిసిపోతా ఉందో గుండెలు ఇది దుఃఖ కాబట్టి విషయ సంగత్యం సాంగత్యం వల్ల వ్యక్తులతో ఉండేటువంటి సంగత్వం వల్ల అవి నశిస్తూ ఉంటాయి మార్పు చెందుతూ ఉంటాయి ఇప్పుడు మనం ప్రేమించిన వ్యక్తులే ఉంటారు వాళ్ళ పోల కానీ వాళ్ళ మనసులు మరొక విధంగా మారిపోతాయి అప్పుడు ఎంతో దుఃఖపడతాం ఓ స్నేహితుడు ఉంటాడు ప్రాణ సమానంగా చూస్తాం వాడి మనసులో ఏం ఉత్పన్నం అవుతుందో తెలియదు మనకు దూరం అయిపోతాడు వాడు ఏం దోషం మనలో దూచాడో తెలీదో వాడు దూరం అయిపోతాడు వాడు చూసిన దోషానికి ఇక్కడే పరిస్థితికి సంబంధం లేకుండా పోవచ్చు అది కేవలం వాడి ఊహలు కావచ్చు కల్పన కావచ్చు వాడి కపోల కల్పితం అది దానికి నువ్వేం బాధ్యుడవుతావు ఇచ్చావనుకో అవకాశం వాడు లేకపోతే నేను ఉండలేనని ఇప్పుడు వాడు మారతానని నీ గుండె పగిలిపోద్ది వాడు ఉన్నాడు వాడిని ప్రేమించిన కాదనడం లేదు అతను పెట్టుకో నేను కాదనడం లేదు అతని కలిసి జీవించి నేను కాదనలేదు అతను నువ్వు నాకు అవసరం లేదు అని అన్నప్పుడు థ్యాంక్ యూ అనగలిగినప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది కాని మారిపోయేటువంటి పరిస్థితులతో పాటుగా మన మనసు కూడా మారడానికి కనుక ప్రయత్నం చేస్తే ఆ తరువాత మనల్ని తృప్తిగా ఉండడానికి శాసించేది ప్రపంచం అవుతుంది అండర్స్టాండ్ ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటే నా ఆనందం గనక నా సుఖం కనుక ప్రపంచం మీద ఆధారపడి ఉండేదైతే నా సుఖాన్ని శాసించేది ప్రపంచం అవుతుంది నీ సుఖం నీ చేతిలో ఉండాలి కానీ ప్రపంచం చేతిలో ఎట్లా ఉంటుంది నీ సుఖాన్ని మార్చే శక్తి కనుక ప్రపంచానికి ఉంటే నువ్వు ఎప్పుడు సుఖపడలేవు ఎందుకని ఎవడు సుఖపడడం ఎవరికి ఈ ప్రపంచం ఇవన్నీ హార్డ్ ట్రూత్స్ కష్టపడైనా సరే మనం బుద్ధికి పట్టించుకోవాలి అప్పుడే ఈ ప్రపంచంలో సుఖపడగలం కేవలం డబ్బు సంపాదించుకున్నంత మాత్రాన సౌకర్యాలు ఉన్నంత మాత్రాన సుఖాలు వస్తాయనుకోవడానికి వేరు లేదు సౌకర్యాలు వేరు సుఖాలు వేరు సుఖంగా నువ్వు జీవించాలి కాని సౌకర్యాలు ఉండినా కూడా మనసులో సుఖం లేనప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు గనక తత్వ విషయ త్యాగాత్ సంగత్యాగా చటు పాయింట్స్ వెరీ వాల్యుబుల్ పాయింట్స్ ఇక తర్వాత నెక్స్ట్ అవ్యావృత భ ఇప్పుడు విషయాలను వదిలిపెట్టావు ఏది మనసులో ఇవన్నీ ఇచ్చారా క్రిటికల్ పాయింట్స్ ఇవన్నీ జాగ్రత్తగా పెట్టావు వదలమన్నామని చెప్పి సంసారాల్లో వదలడం ఇవన్నీ కాదు పిచ్చే అసలు ఇవన్నీ నువ్వు విషయాల్ని వదిలిపెట్టలేవు ఎందుకని అవి ఉన్నవి వాటి మధ్యలోనే బ్రతకాలి సరేని వ్యక్తుల్ని వదిలిపెట్టలేవు వాళ్ల మధ్యలోనే జీవించాలి ఉండే వాటిని ఉండని వాటి మీదకి నీ ఆసక్తి కనుక పోకుండా ఉంటే మనం గనక వాటి వైపు పరుగులు ఎత్తకుండా ఉంటే భగవంతుడి మీదకి వెళ్లే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సాధన సిద్ధాంతపరంగా అయితే ఎంతైనా చెప్పుకోపోతుంటాను సాధన జాగ్రత్తగా ఇంతవరకు నడిచినటువంటి సబ్జెక్టు నేను చెప్తూ ఉంటే మీరు వింటే సరిపోతుంది కానీ ఇప్పుడు మాత్రం మీరు ఏదో పాసివ్ గా వినడం కాకుండా యాక్టివ్గా మీరు కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది నా జీవితంలో ఏ విధంగా తెచ్చుకోవాలి ఈ సాధనను నేను ఏ విధంగా ఆచరించాలి దీన్ని ఎలా అనుష్టించాలి అని మీరు కూడా రేపు డెవలప్ కావాలి ఇక్కడ కొన్ని కొన్ని చోట్ల అట్లా ఉంటుంది బోధించేటప్పుడు ఓ చోట మనం కామ్గా విని మనసుకు పట్టించుకుంటే సరిపోద్ది కానీ అట్లా కాకుండా మనం కూడా కలిసి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది ఇది సాధనల విషయం గనక కాబట్టి ఉండాలి ఎప్పుడైతే వాటిని త్యాగం చేశామో విషయ త్యాగము సంగత త్యాగం జరిగింది గనక విషయాల మీద సంగత్వం లేదు వ్యక్తుల మీద సంగత్వం లేదు ఓకే ఇప్పుడు ఏం చేస్తావు మళ్ళీ ఎంటీగా ఉంటాం అంతేనా డెబిల్స్ వర్క్ షాప్ ఏవైతే పోయినో మళ్ళీ అన్నీ వస్తాయి అది తమాషా పోయినవన్నీ మళ్ళీ వచ్చి చేరుతాయి ఎందుకని ఆ అనుభవాలే మన దగ్గర ఉన్నవి గనక ధ్యాయతో విషయాను సంగస్తి శుభ వాటిని గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం గనక పదే పదే వాటిని ఆలోచిస్తూ ఉంటే వాటికి సంబంధించినటువంటి విషయాలు మనకు సంగత్వం అటాచ్మెంట్ ఏర్పడిపోతూ ఉండదు అందువల్ల ఏం చేయాలి మన థింకింగ్ ప్రాసెస్ లో రావాలి మార్పు ఆలోచన సరళిలో మార్పు రావాలి ఇంతవరకు ఇలా వెళ్ళినటువంటి దాన్ని ఒక్కసారి దారి మళ్లించాం ప్లీజ్ అవ్యావృత భజనాత్ వ్యావృత అవ్యావృత వ్యావృత అంటే పరిమితమైంది పరిచ్ఛిన్న అవ్యావృత పరిమితం కానిది అపరిమితమైంది అనంతమైంది అర్థం అంటే అఖండమైంది కాబట్టి సాధన ఎలాగా ఎలా ఉండాలి అంటే అఖండంగా సాగుతూ ఉండాలి నిరంతరం సాగుతూ ఉండాలి ఎప్పుడైతే మనసులో సాధన సాగుతూ ఉందో ఆ సాధన ఏంటి భక్తి చేసబడెవడు సాధకుడు ఎవడా సాధకుడు భక్తుడు కాబట్టి భక్తుడి దగ్గర భక్తి ఉండేటప్పుడు ఇంకెవరున్నారు వాళ్ళిద్దరి మధ్యలో భగవంతుడు అక్కడే ఉండడు అంతే అది విషయం కాబట్టి భగవంతుడు భక్తి భక్తుడు అన్ని ఇక్కడ అవైలబుల్ కాబట్టి విషయాల నుంచి వ్యక్తుల నుంచి ఆ సాంగత్యం నుంచి విడిపడిన తర్వాత మనసుని ఏం చేయాలి అని అంటే అవ్యావృత భజనా అవ్యావృత అఖండమైనటువంటి భజన అబ్బా భజన అంటే ఏంటో మనం చూచాం భజ సేవయాం కాబట్టి సేవ అది కీర్తనం కావచ్చు స్మరణం కావచ్చు పాదసేవనం కావచ్చు అర్చన కావచ్చు అర్చన చేయొచ్చు వందనం కావచ్చు దాస్యం కావచ్చు సఖ్యం కావచ్చు ఆత్మ నివేదన కావచ్చు కనుక నవ విధ భక్తుల్లో నీకు ఏది తెస్తే అది ఏది చేయగలిగితే అది సైకిల్ ఉంటే సైకిల్ కారు ఉంటే కారు స్కూటర్ ఉంటే స్కూటర్ అంతే కలి దేని మీద మనసు వెళుతూ ఉంటే దాన్ని కనుక ఎప్పుడు ఇరవై గంటలు ధ్యానం చేయమంటే చేయలేకపోవచ్చు ఇరవై నాలుగు గంటల సంకీర్తనంటే కుదరకపోవచ్చు ఎన్ని గంటలు మాట్లాడేవాడైనా ఒక దశలో విరామం కావాల్సి వస్తుంది ఎన్ని గంటలు పాడేవాడైనా ఒక దశలో విరామం కావాల్సి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో మళ్లీ సంకీర్తన కొనసాగక పోవచ్చు కొద్ది నైరాశ్యం రావచ్చు వెంటనే స్వాధ్యాయంలోకి వచ్చామనుకోండి కష్ట ప్రశాంతంగా ఉంటుంది స్వాధ్యాయం కొంతసేపు పూజకు వెళ్ళామనుకోండి ఇంకాస్త బాగుంటుంది ఇవన్నీ కలిపి కూడా చేయొచ్చు తప్పు లేదు అర్థమవుతుంది స్మరణ భగవత్ స్మరణ భగవత్ చింతనం మహాత్ముల యొక్క జీవిత గాథలు చదవడం ఎందుకనే తెలుసా తస్మాత్ కేనాప్యుపాయన మనహ కృష్ణో నివేశయేత్ క్లియర్ గా భాగవతం అద్భుతమైనటువంటి వాక్యం చెప్పింది తస్మాత్ దేర్ సర్వకాల సర్వావస్థలైందు నీ మనసు భగవంతులందే లగ్నమై ఉండాలి కనుక విషయత్యాగం సంగత్యాగం జరిగిపోయింది గనక పరమేశ్వరుడితోనే నీకు సంగత్వం ఉండాలి గనక తస్మాత్ కేనాప్యుపాయేనా ఉపాయేనా ఏ విధమైనటువంటి ఉపాయం చేతనైనా సరే మన మనసు తస్మాత్ కేనాప్యుపాయేనా మన కృష్ణో నివేశయేద్దు కాబట్టి మనసు భగవంతుని ఉండడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం కనుక ఇది అవ్యావృత భజనాత్ అవ్యావృత భజనా అందుకని ఆలయాల్లో అఖండ దీపం వెలిగిస్తారు చూచారా దాని ఉద్దేశం కూడా అదే కాబట్టి ఆలయంలో భగవంతుని యొక్క విగ్రహం ముందు దివ్యమైనటువంటి ఆ ముందు దీపం వెలుగుతూ ఉంటది కానీ అఖండం ఉంటుంది చూచారా అది నిరంతరం ఇంకా అది ఆరదు అఖండం అంటే ఆరనేటువంటి దీపం కాబట్టి ఎందుకు మనం అఖండ దీపాన్ని వెలిగిస్తామో తెలిసి ఆలయాల్లో హే భగవాన్ ఈ అఖండ దీపం ఎట్లాగైతే ఆరకుండా ఉందో నీ విషయంలో నా హృదయంలో నా హృదయం అనేటువంటి ప్రమిదలో ఉండేటువంటి భక్తి అనేటువంటి దీపం ఆరకుండా ఉండను గాక అందుకని అఖండ దీపం కాబట్టి అఖండనామస్మరణం సప్తాహాలు చేస్తాం ఏకాహాలు చేస్తాం అక్కడ అఖండనామస్మరణ జరుగుతుంటది ఓం నమ శివాయ తొందర చేస్తుంటారు ఓం నమో నారాయణాయ మరికొందరు చేస్తుంటారు ఓం నమో భగవతే వాసుదేవాయ మరికొందరు చేస్తూ ఉంటారు కలిసంతల మహామంత్రం హరి రామ హరి రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే వారం రోజులు చేస్తుంటారు సప్తాహం అర్థమవుతుంది మీ చిన్నప్పుడు అవన్నీ చేసేవాళ్ళం సప్తాహాలు పెడితే ఏడు రోజులు బ్యాచెస్ బ్యాచెస్గా బ్యాచెస్ బాయ్ బ్యాచెస్ అక్కడే ఉంటూ ఉంటారు ఒక బ్యాచ్ చేస్తూ ఉంటారు వాళ్ళు అట్లా పోయిన తర్వాత అంటే ఏడు రోజులు ఆ ప్రాంతం కూడా భగవన్ నామంతో పవిత్రమైపోతూ ఉంటది శాంక్టిఫై అయిపోతూ ఉంటుంది ఏడు రోజులు ఆ విధంగా చేసిన తర్వాత మళ్లీ మనం ఎక్కడికి పోతున్నా నామూర్వం చెప్తాను అలా పాడుకోవాలనిపిస్తూ ఆ నామం చెప్పుకోవాలనిపిస్తూ చిన్నతనంలో అందుకని మన వాళ్ళంతా కూడా ఈ అఖండనామ సంకీర్తన పెట్టడం అది అవ్యావృత భజనాత్ కాబట్టి భగవంతుని నిరంతరం జ్ఞాపక జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రక్రియ మనం ఏ కర్మలు చేస్తున్నప్పుడు కూడాను కర్మ కరోమీ తత్ అఖిలం శంభో తవ ఆరాధన భగవాన్ నేను ఏ కర్మ చేస్తున్నప్పటికీ కూడాను నా కర్మలలో నువ్వే ఉన్నావు గనక వెరీ ఇంపార్టెంట్ అది నా కర్మలలో నువ్వే ఉన్నావు గనక నిరంతరం నేను ఏ కర్మ చేసినప్పుడు కూడాను ఆ కర్మలన్నీ కూడా మీకే అర్పణ చేయబడుతూ ఉన్నాయి స్వాహ అని ఎట్లాగైతే యజ్ఞేయ కర్మల్లో అంటూ అదే శబ్దం భగవాన్ ఇది నీకు సమర్పిస్తూ ఉన్నా సమర్పయామే నీకు సమర్పిస్తూ ఉన్నా నేను చేసే కర్మలన్నీ నీవే నేను ఏ కర్మ చేసినది లౌకికమైన వైదికమైన ఏదైనప్పటికి కూడా ఏ సాధన అయినప్పటికూడాను సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి లౌకిక కర్మ అయినప్పుడు నా మనసులో ఉన్నది నువ్వే గనక నిన్నే దృష్టిలో పెట్టుకుని చేస్తున్నా ధర్మబద్దంగా అందుకని ఇవన్నీ కూడా నీకే చేరుతాయి కర్మ కరోమి ఏ విధమైనటువంటి కర్మని నేను చేసినా తఖిలం ఆ సమస్తము శంభో తవ ఆరాధనం అదంతా కూడా ఈశ్వర పూజనం ఈశ్వర పూజనం కాబట్టి భజ సేవాయం ఇది అవ్యావృత అన్ఇంటరప్టెడ్ సార్ అవ్యావృత ఎక్కడ ఇంటరప్షన్ ఉండడానికి అవకాశం లేదు రో కాబట్టి ఇదంతా కుదరదు కంటిన్యూగా నడుస్తూ ఉండాలి స్వామి నిరంతరం ఎట్లా ఉంటుంది అని నిరంతరం ఎట్ ఎదుగుంటదంటే నిరంతరం మనసులో ఉంది గనక అది అది ఉండాలంటే విషయ త్యాగం సంగత్యాగం జరగాలి ఇదంత కనెక్షన్ ఎప్పుడైతే మనసు ఆ వైపుకి వెళ్లకుండా ఉందో ఏది ఆలోచించకుండా ఉండలేదు గనక ఏం ఆలోచిస్తూ ఉంది దేని మీద ఆసక్తి దాన్ని ఆలోచిస్తూ ఉంది దేని మీద ఆసక్తి భగవంతుని మీద ఆసక్తి దాని ఉంది అవినీతి దానియంది అవధానం ఎక్కడ ఆసక్తి ఉంటుందో అక్కడ అవధానం ఉంటుంది అర్థమవుతుంది ఇప్పుడు మనకు ఆసక్తి చోట అవధానం లేకుండా ఎట్ల పోతాయి కనుక ఆసక్తి ప్రధానమైనటువంటి విషయం కనుక నిరంతరం కూడా అవ్యావృత భజనాత్ అఖండంగా సాగుతూ ఉండాలి అంకోలం నిజ బీజ సంతతి సాధ్వీ నై విభం లతాక్షితి సింధు సరిద్వల్లభం ఆచార్యుల ఆచార్యువారు శంకరాచార్య స్వామి భక్తి ఎలా ఉండాలి సా భక్తి ఇది ఉచత అంకోలం అయస్కాంతో ఫలము సూచిక అయస్కాంతో ఫలం సూచిక సూదంటు రాయి అయస్కాంత ఉంది కదా మ్యాగ్ని దగ్గరికి ఇనుప మొక్క వచ్చింది అనుకోండి ఏం చేసేస్తుంది ఆలోచిస్తుంది దీన్ని ఆకర్షించడం ఆకర్షించకపోవడం అని అది బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆ దగ్గరకు వచ్చిదా టక్కను లాగేస్తుంది అంతే ఆ పరిస్థితులు ఇది నిగ్రహించుకోలేదు ఆ విధంగా భక్తి భగవంతుని వైపు మన మనసుని ఈడ్చేయాలి అది అయస్కాచిక అలా భగవంతుని వైపు వెళ్లిపోయిన తర్వాత అవ్యావృత భజన కొనసాగుతూనే ఉండాలి అఖండ భజన అంటే అఖండ సేవ అఖండ భక్తి ఎట్లాగో సింధు హో సభం వల్ల తనకు పతి గతి అయినటువంటి సముద్రం వైపు నది ఏ విధంగా అయితే అవ్యావృతంగా పోతూ ఉందో అఖండంగా పోతూ ఎక్కడైనా నది కట్టి ఎంత దూరం ఉన్నారా అది నాసిక్ బయలుదేరి యానంలో కలిసిపోతూ ఉండినా విలీనం అయిపోతూ ఉండినా ఈ మధ్యలో గోదావరి ఎక్కడైనా సరే ఇంత దూరం నేను వచ్చాను రాళ్లి రప్పల్ని గొట్టల్ని రాసుకుంటూ వచ్చాను చాలా అలిసిపోయి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని భద్రాచలం ఆ తర్వాత పోతాను అనుకుంటదే నో అవ్యావృత భజనా అది విశేషం కేంద్ర ప్రవాహం అది కాబట్టి సింధు సరితు వల్లభం కాబట్టి నది ఎందుకు పోతూ ఉంది నేను నా గమనం అదే అందుకని ఆ వైపు పోతూ ఉన్నా భక్తుల్లో అఖండమైనటువంటి ఈ సాధన ఎందుకు సాగుతూ ఉంది నాకు కావాల్సింది అది రెండోదేమీ లేదు సాధ్య రూపమైనటువంటి సిద్ధ రూపం అనేటువంటి ప్రేమ పరమ ప్రేమ అమృత స్వరూపమైనటువంటి ప్రేమ భగవంతుని యొక్క స్వరూపం ఏదైతే ఉందో అదే నాలో ఉంది గనక అదే నాకు కావాలనిపిస్తుంది గనక రెండవ దాని మీద దృష్టి వెళ్లదు గనక సర్వకాల సర్వావస్థయలేదు అవ్యావృత భజనా ఎప్పుడు మనకు డౌట్ వస్తుంది స్వామిజీ చాలా బాగుంది వినడానికి కాని ఎన్ని పనులు ఆఫీసు పోవాలనా కార్యాలయానికి పోవడం లేదా కార్యాలయానికి పోవడం అంటే దానికి సంబంధించిన కార్యాలు చేయాలనే కదా అక్కడ కూర్చొని నేను భయం చేశాను అనుకోండి అప్పుడు దేశ ప్రగతి ఏమైపోతుంది ఇప్పుడు మనం కార్యాలయాల్లో పడే కష్టంతోనే కదా దేశం ముందుకు పోతాం ఏం చిన్న కష్టాలు పడుతున్నామా మనం ఒక్క పెండింగ్ ఫెయిలేదు కదా మన దగ్గర అంతా కష్టమే కదా సరే పడుతున్నావు నిజమే అందువల్ల దేశం చాలా ముందుకు వెళ్ళిపోతా ఉంది ఇట్స్ ఓకే కానీ డోంట్ థింక్ అదర్వైజ్ ఇలా లోకంలో కార్యాలయాలకు వెళ్ళినప్పుడు కార్య సంబంధం నేను పొలానికి వెళ్తాను దున్నుతూ ఉంటాను ట్రాక్టర్ మీద ఎక్కి అక్కడ దానికి సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి వంట చేస్తూ ఉన్నాను వంటకు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి ఆ కార్యక్రమాల్లోకి వెళ్ళినప్పుడు అవి ఉంటాయి కదా స్వామిజీ లోక వ్యవహారాలడి మీరు ఎంతసేపటికే అవ్యావృత భజనాత్ కొన చేసుకో లేకపోతే పాటలు పాడుకో లేకపోతే పుస్తకాలు చదువుకో లేదంటే జపం చేసుకో ధ్యానం చేసుకో స్వాధ్యాయం చేసుకో నిద్ర వస్తే పో నిద్రలో కూడా భగవంతుడి కలవలు ఇచ్చు అంటే ఎట్లా సాధ్యం సార్ మేము లోకంలో ఉన్నాం కదా లోక వ్యవహారాలు ఉన్నాయి కదా నీకేముంది తింటావు మంగళం పాడతావు మేము అట్లా కాదు అంటే నా పరిస్థితి చాలా ఆనందంగా ఉన్నట్టుగా మీరు భావన చేస్తున్నారా ఓకే కనీసం అదన్నా ఉంట నేను నాకు సరేనా నాకు శ్రమ లేకుండా ఉందనే లోకేపీ భగవద్గుణ శ్రవణ కీర్తనాత్ ఏదైనా అర్థమైతే ఆచరణ సాధ్యం అవుతుంది విషయం అర్థం కావాలి ఇది ప్రధానం విషయం ఎప్పుడైతే మనకు అర్థం అవుతుందో ఆచరణ సాధ్యం విషయం అర్థం కానప్పుడే ఎక్కడ కూడా మిలికి ఉంటది లోకంలో ఉన్నంత మాత్రం దీనికి దానికి సంబంధం ఆ కార్యక్రమాలు చేయడానికి భక్తి కొనసాగడానికి ఏమిటి ఇక్కడ బాధ మనకు ఏపీ లోకంలో ఉన్నప్పటికీ కూడా అంటే లోక వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా లోకేపీ భగవత్ గుణ శ్రవణ కీర్తనా అది లోక వ్యవహారంలో మనం ఉన్నప్పటికి కూడా భగవద్గుణవణ కీర్తనా అంటే భగవద్గుణ శ్రవణాత్ భగవద్గుణ కీర్తనా అట్లా తీసుకోవాలి అంటే భగవంతునికి అనంత కళ్యాణ గుణాలని శ్రవణం చేయడం ఏవైతే మనం శ్రవణం చేశామో వాటిని కీర్తించడం ఇక్కడ కీర్తించడం అంటే ఆచరించడం అని అర్థం కీర్తన శబ్దం ఆచరణకు సంబంధించింది కనుక భగవంతునికి అనంత కళ్యాణ గుణాన్ని ఏవైతే మనం తెలుసుకుంటూ ఉన్నామో భగవద్గుణ శ్రవణాత్ కీర్తనాథ్ వాటిని శ్రవణం చేస్తూ ఉన్నాం శ్రవణం చేయడం వల్ల జ్ఞానం మనకు కలుగుతూ ఉంది కీర్తనాథ్ దాన్ని ఉన్నాం ఎక్కడ ఉంది డిఫరెన్స్ చెప్పండి లోకేపీ మరి మేము లోకంలో ఉన్నాం కదా స్వామిజీ భగవత్ చేస్తాము అఖండ భజన సాగుతుందని నువ్వేం చేస్తున్నావు చెప్పు నేను పలానా పని చేస్తున్నాను స్వామి వ్యాపారం చేస్తున్నాను సక్రమంగా తూనికి వేసి ఇవు సక్రమైన ధరకి ఇవు సరేనా దీశ పూజన నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు కనుక ఇది మానేశాను వాస్తవమైనా కూడా ఇతరులకు బాధలు లేని విషయాలే చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఏదో అవకాశం వచ్చినప్పుడు ఇతరుల మనసులు కష్టపెట్టాల్సిన అవసరం లేదు దాన్ని అన్నిటికీ అన్వయించుకోండి మనం చేసే ప్రతి పనిలో ఎక్కడ ధర్మం ఉంటే ఎందుకని దైవం ధర్మ రూపంలో ఉండడం చేత ధర్మాన్ని తప్పకుండా మన కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ ఉండేటప్పుడు అవ్యావృత భజనాత్ క్లియర్ గా భగవద్గీతలో ఉంది కదా ఇత ప్రవృత్తి భూతానాం అర్జున ఏమో సర్వమిదం తతం స్వకర్మణ అభ్యర్థ పూజత్వ ఆరాధ్య స్వకర్మణ తమ అభ్యర్థ సిద్ధిందే మానవ ఎంత బుద్ధి శుద్ధి పెడిపోతుందో చూడండి లోకంలో ఉన్నంత మాత్రాన మన మనసు కలుషితం కాదు లోకంలో ఉన్నంత మాత్రాన్ని మన బుద్ధి చెడిపోదు భక్తి లేనప్పుడు చెడిపోతుంది భక్తుల్ని నేను కానప్పుడు లోకంలోకి వెళితే లోక వ్యవహారాల్లో బుద్ధి చెడిపోయే అవకాశం ఉంది కానీ ఇక్కడ కుదరదు ఎందుకని ఎందుకని లోకేపీ భగవద్గుణ శ్రవణ కీర్తన భక్తుడు అయిపోయి ఉన్నాడు గనక ధర్మాచరణం ధర్మాచరణం ఏంటి ఈశ్వర పూజన అంతరంగ సాధన బహిరంగ సాధన పూజా కూర్చొని చేసేది అంతరంగ సాధన ధ్యానం కానీ మరొకటి కానీ మరొకటి కాని అదే నీ బాక్ష్యంలో కూర్చోవనుకోండి బాక్ష్యంలోకి నువ్వు వచ్చినంత మాత్రం పరమేశ్వరుడితో విడిపోతే నువ్వు చేసేటువంటి అరగంట పూజ మాత్రమే పరమేశ్వరుడితో నీకు సంబంధం ఉంటే మిగతా ఇరవై మూడున్నర గంట పరమేశ్వరుడి నుంచి నేను డిటాచ్ అయిపోయి ఉంటే భక్తి ఎట్లా పెరగాలని ఎప్పుడైనా ఆసక్తి ఇరవై మూడున్నర గంటల దేని మీద ఉంటామో దాంట్లో ఉంటుంది లేకపోతే అరగంట మాత్రమే మనం చేసే దాంట్లో ఉంటుంది ఆలోచించు కాబట్టి దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది కనుక భక్తి ఎగిరిపోతూ ఉంటుంది అదే అందుకని మనం అంటున్నాం ఎంత చేయాలనుకున్నా నేను చేయలేకపోతున్నాను స్వామిజీ కాన్సన్ట్రేషన్ ఇవన్నీ అర్ధరహితమైన విషయాలు కాన్సన్ట్రేషన్ అనే ప్రశ్నే లేదు కాన్సన్ట్రేషన్ లేనివాడు లేనేలేడు ఈ ప్రపంచంలో నేను ఎప్పుడు రిపీటెడ్గా చెప్తాను అది ఎందుకో తెలుసా నా కాన్సన్ట్రేషన్ లేదు నా కాన్సన్ట్రేషన్ లేదు నా కాన్సన్ట్రేషన్ లేదు అదే కాన్సన్ట్రేషన్ ఇప్పుడు నాకు కాన్సన్ట్రేషన్ లేదు అనే దాని మీద నీ కాన్సన్ట్రేషన్ ఉంది కదా ఏంది సరికావలసింది నాకు దానిమీద అనువ్యక్తి లేదు కాన్సన్ట్రేషన్ లేదు అవధానం లేదు ఇది కాదు ఏకాగ్రత లేదు ఏకాగ్రత ఎప్పుడొస్తుంది తెలుసా దేని మీద ఆసక్తి ఉంటే దాని మీద ఏకాగ్రత వస్తుంది ఒక ఆఫీసులో బ్రహ్మచారి పనిచేస్తుంటే బెండకాయ మన చూడని తమాష ఉంటది వాడు గనక అంత ముందు బ్రహ్మాండంగా టక్క టాకా చేసి పెట్టేస్తా ఉంటాడు ఆఫీసులో భలే సంతోషపడుతూ ఉంటాడు ఇతని దగ్గర పెండింగ్ ఫైలే ఉండదండి అందరి దగ్గర ఉంటది కానీ టక టాకా నిజమే వాడి పరిస్థితి అట్లాగే ఉంటది క్రికెట్ ఎక్కువ ఆడతాడు కానీ విచిత్రం ఏంటంటే వాడు పెళ్లి చూపులు పోయేస్తాడు అక్కడ నుంచి ఫైల్ కదా ఇంకా పెళ్లి కాల పెళ్ళి అయితే మళ్ళీ గదు ఫైల్ అది వేరే విషయం అది నేను చెప్పను ఎందుకు గదు అవుతుంది అనేది పెళ్లి కాలేదు కనుక వాడు ఫైల్ అసలు రాయుడు పెట్టుకొని పక్కన వాళ్ళు ఏమన్నా చెడిపోయిందా బుద్ధి ఇంతకుముందు ఇట్లా లేడే ఏదో తేడాగా ఉండడే ఏంటి అసలు ఇది తేడా అని అనుకుంటుంటారు వాడికి తెలుసు తేడా కాదు వాడి మనసులో అది ఉంది పోయి చూసి వచ్చాడు కదా ఒక్కసారిగా అది చూసి వస్తాడు తెలిసినోళ్ళైతే వేరే విషయం నేను చెప్పేది అరేంజ్డ్ మ్యారేజెస్ విషయం నేను చెప్పేది అరేంజ్డ్ మ్యారేజ్ విషయం నాకు ఇందిరా పార్కు అర్థమవుతుందే నేను మాట్లాడేది అరేంజెడ్ మ్యారేజ్ విషయమే మాట్లాడతాను అంతే రెండోది నా దృష్టిలో మ్యారేజే కాదు నేను దాన్ని పట్టించుకోట్ ఇస్ అగ్రి టు అగ్రీ అర్థం అవుతుంది కాకపోతే వాడు చూసొచ్చాడు గనక కొత్త అమ్మాయి గనక పది మంది ఉంటారు కనుక పెళ్లి చూపుల్లో ఆవిడ కూర్చొని ఉంటాడు గనుక పూర్వపు రోజులైతే అలా కూర్చోబెట్టినా కూడా ఎక్కువ సరే టైం చూసేవాళ్ళు ఎందుకంటే హార్మోనియం పెట్టి వాయించమనేవాడు ఇప్పుడు అవన్నీ ఏమి లేవు అందువల్ల ఎక్కువసేపు చూడలేడు అందరుండారు తదేకంగా చూడలేడు జానంలాగా ఏదో ఒకసారి అటు చూస్తాడు ఇతరులు ఏమనుకుంటున్నారో మళ్ళీ ఇటు తిరుగుతాడు పక్క అడిగి తెలుసుకుంటాడు ఈజ్ ఓకే కదా అని వాడికి ఓకే అందువల్ల ఆ రూపం కూడా సరిగ్గా కనపడదు ఇప్పుడు ఫైల్ చూస్తుంటే ఇంకా ఫైల్ ఎట్లా నడుస్తా చెప్పండి ఇష్టపడిపోయాడు గనక నిశ్చితార్థం జరిగిపోయింది కనుక మధ్య మధ్యలో ఏదేదో వస్తుంది ఊహలు పెళ్లి అయిన తర్వాత ఎలా ఏడవాళ్ళనో ఇప్పుడేది నేర్చుకుంటాడు అందువల్ల ఆ ఏడు పిల్లన్ని ఉన్న నువ్వుల్లో కనపడతాయి ఫోడు రాయిపోయి ద పర్టికులర్ కాల్డ్ ఫార్ ఇన్ ద రెఫరెన్స్ సైట్ పక్కన ఎవరైనా చూస్తే ఏమైంది వీడికి లేలే అమ్మాయి ఉంది కదా లోపల ఇక్కడ అసలు ఏం రాశాలో తెలియడం లేదు ఏం రాయాల తెలియడం లేదు సాయంత్రం వరకు ఒక ఫైల్ కూడా కాదు అర్థం అవుతుంది వాడిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎందుకని వాడి మనసులో అదే ఉంది కదా రివర్స్ మన మనసులో భగవంతుడు ఉన్నాడు అనుకోండి ఏం చేస్తున్నా అదే జరుగుతుంది ఇంకేం లేదు లోకేపీ భగవద్గుణ శ్రవణ కీర్తనాత్ కాబట్టి ధర్మం ఎప్పుడైతే ఉందో ధర్మ రూపంలో ఉన్నది దైవమే గనక యత యస్మాత్ ఈశ్వరాత్ పరమేశ్వరాత్ యతహా ప్రవృత్తి భూతానా ప్రాణినాం అందరూ ఎవరి నుంచి అయితే ఉత్పన్నం అయ్యారో ఎవరిని పుట్టుకొచ్చారో యథ ప్రవృత్తి భూతానాం ఏనా పరమేశ్వర ఈశ్వరేణ ఏనా సర్వం ఇదం తతం ఇదం సర్వం జగత్ తతం వ్యాప్తం ఈ ప్రపంచం కూడా ఏ పరమేశ్వరుడు అయితే వ్యాప్తమై ఉన్నాడో స్వకర్మణ చూసారా స్వస్య కర్మణ మనం ఏ పని అయితే చేస్తున్నామో ఎవరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో భగవంతుని యొక్క వైభవాన్ని మనసులో పెట్టుకుని ఆ పని గనక మనం చేస్తే ధర్మబద్దంగా జీవించగలం గాని అధర్మంగా జీవించే అవకాశం లేదు అప్పుడు ఏం జరుగుతా అక్కడ కాబట్టి బాక్ష్యంలో ఎప్పుడైతే కర్మలలో ధర్మాచరణ సాగుతూ ఉందో ఈశ్వర పూజన జరుగుతుంది ఎందుకని ధర్మ రూపంలో దైవం ఉన్నాడు గనక అదే విషయం స్వకర్మణ స్వకర్మణ డ్యూటీ నువ్వు చేయడంలోనే పరమేశ్వరుని అర్చించిన బడవయ్యో గనక స్వకర్మణ పూజ్య పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉన్నావు గనక సిద్ధి విందతి మానవ బుద్ధి శుద్ధి పడిపోతా ఉంటది ఏ లౌకిక కర్మంలోకి వెళ్లినా ఏదో బురదంటేసినట్టుగా రావడం కాకుండా పరిశుభ్రంగా ఎట్లాగైతే ఆలయానికి పరిశుభ్రంగా మనం వెళ్లి స్వామిని దర్శించిన తర్వాత పరమ పవిత్రంగా ప్రసాదం చేత పట్టుకుని వస్తాము అట్లాగే పవిత్రంగా కార్యాలయానికి వెళ్లి పవిత్రంగా తిరిగి రాగలం పవిత్రంగా క్షేత్రానికి వెళ్లి ఆ క్షేత్రం నుంచి పవిత్రంగా తిరిగి రాగలం ఏ కర్మ చేసినప్పటి కూడా లోకేపీ భగవద్గుణ శ్రవణ కీర్తనాత్ కీర్తనాథ్ కాబట్టి నువ్వు ఎప్పుడూ మనవలేవు భగవంతుని దాట్ ద పాయింట్ మరా ఇ రాభక సందర కర్పూర కరగి మరువలే మర పూర్ణ మరువలే మరపురాణిందిరా మందిరా భక్త సుందరూరం మరపురాణి ఎందుకని కారణమేంటి ఉపీది సిం లి ఊుం ము నాని సిం ఊను తోం సిం లి స్యం ము ని కాలు ముయ్న్ ఉన్ స్ స్లి ష్స్ స్లి స్లి బాని జ్స్ పేరు స్లి జ్ స్లి స Oh, hey, nil chao Oh, kiri salapani Oh, hey, nil chao Oh, hala kandani Uli uh, kai mi gilao Oh, hala kandani Uli uh, kai mi gilao Maru vamo Ah, mara purani Ah, mara purani మందిరా ందరాూలమీరాక వ్యవహారంలో ఉన్నప్పటి గును మరుపు రాడు ఎందుకని ఊపిరి సలపని ఓహే నిలిచారు ఇదే నా నమ్ముడికి రాదు అంటే కొన్ని తీవ్రమైనటువంటి భయంకరమైన సమస్యలు వచ్చినప్పుడు అవే ఆలోచిస్తుంటా అందుచారా అంత దట్టంగా భగవంతుడు మనసులో చేరిపోతారు ఇది భక్తి అంటే కాబట్టి నిరంతరం భగవంతుణ్ణి మరువకుండా ఉండేటువంటి వాడు భక్తుడు ఒకవేళ మరిస్తే జ్ఞాపకం చేసేది భక్తి కాబట్టి మరిచిపోతా ఉండాలనుకోండి ఇంకా వాడు భక్తుడు కాలేదని అర్థం వాడు మరిచిపోయినా కూడా భక్తి జ్ఞాపకం చేయలేదనుకోండి భక్తి కూడా లేదని అర్థం అది भक्ति विषयास विषय त्यागा संगत्यागा अव्यावृत भजना लोकेगवद्गुण श्रवण कीर्तना okay. साधन मुख्यतृपय भगवत्वा मुख्यतः अभी मुख्यतः प्रधान मुख्यतः तू తూ శబ్దం వచ్చేసింది కదా సబ్జెక్టు మారుతా ఉంది ఇవన్నీ సాధనలు ఇప్పుడు మరొక వైపు తిప్పుతున్నాడు ఏమిటో తెలుసా ముఖ్యత ప్రధానంగా ఈ యొక్క భక్తి పరాభక్తి స్థిరంగా మనసులో నిలవాలి అని అంటే విషయత్యాగం జరగాలి సంగత్యాగం జరగాలి అవ్యావృత భజన కొనసాగాలి లోకేపీ లోక వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడాను మన మనసులో నిరంతరం భక్తి తైలధారవత్ స్వతశమం నదీ ప్రవాహంలాగా లాగా నిరంతరం కూడా ప్రవహిస్తూ ఉండాలి అనుకున్నట్లయితే ముఖ్యత ప్రధానంగా రెండు అవసరమై ఉన్నాయి ఏంటవి మహత్కృప ఏవ భగవత్కృప లే మహత్కృప ఏవా మహాత్ముల యొక్క పెద్దల యొక్క అనుగ్రహం కావాలి సాధు పురుషుల యొక్క అనుగ్రహం ప్రధానమైనటువంటి విషయం వా వాంటే అంటే ఆర్ వా ఒకవేళ అట్లా కాకపోతే భగవత్ కృప లే భగవంతుని యొక్క దయ అయినా సరే కొద్దిగా ఉండాలి అటు భగవత్ కృప కన్నా నోచుకోవాలి యొక్క అనుగ్రహానికన్నా నోచుకోవాలి ఎందుకని ఇది మళ్ళీ అన్యోన్యాసంలో కనపడుతుంది కారణం ఏంటంటే మహాత్ముల యొక్క అనుగ్రహం లేనిదే ప్లీజ్ భగవత్ దర్శనం కలగదు ఎట్లా కలుగుతుంది ఎట్ల కలుగుతుంది జ్ఞానం ఉంటేనే కదా కలుగుతుంది కాబట్టి ఆ జ్ఞానం మహాత్ముల దగ్గర నుంచే మనకు అందుతుంది కనుక గురువుల యొక్క కృప లేకుండా భగవద్ దర్శనం అవకాశం లేదు భగవత్ కృప కనుక లేకపోతే గురువు దొరకడు క్యా బాత హై రెండు ఇది తమాష ఎట్లుంది అందువల్ల మొన్న చాలా క్లియర్ గా నేను మీకు చెప్పాను అనుకుంటూ ఉన్నా మీరు మర్చిపోని పరిస్థితుల్లో చెప్పాను ఏంటో తెలుసా లౌకిక కర్మలు మనం చేస్తాం లౌకిక ఫలితాలు వస్తాయి కర్మలు చేస్తాం అంటే పూజ ధ్యానము జపము సంకీర్తనం ఇవన్నీ వీటికి ఏం ఫలితము అలౌకిక కర్మలు గనక లౌకిక కర్మలు కావు గనక లౌకిక ఫలితాలు అవకాశం లేదు కనుక అలౌకిక కర్మలు కాబట్టి అలౌకిక ఫలమే అలౌకిక ఫలమేంటి దయా కబట్టి సాధనలు మనం ఎక్కువగా చేస్తూ ఉంటాయి ఇప్పుడు విష్ణు సహస్రం పారాయణం చేస్తాం జపం చేస్తాం ధ్యానం చేస్తాం లిఖిత జపం చేస్తాం ఇవన్నీ కూడాను ఎప్పుడైతే మనం కొనసాగిస్తూ ఉన్నామో అవన్నీ కర్మలే గనక ఏ కర్మ సరే ఒక కర్మ ఆచరింపబడినప్పుడు దానికి సంబంధించిన ఫలితం రావాలి గనక ఇవి అలౌకిక కర్మలు గనక ఈ అలౌకి కర్మను మనం ఆచరించినప్పుడు వీటి ఫలితం దయ గనక భగవంతుడు దయను రిలీజ్ చేస్తాడు అది ఎంత మనం తీసుకుంటూ ఉంటే అంత డిపాజిట్ అయిపోతా ఉంటది దయ ఈ దయంతా కలిసే ఒక దశలో ఏమొస్తుందో తెలుసా ఆ గురువుని మన దగ్గర తీసుకొని వస్తుంది అంతకన్నా ఇంకేమి లేదు కాబట్టి నిరంతరం విషయం తెలిసినా తెలియకపోయినా సాధన మాత్రం కొనసాగిస్తూనే ఉండాలి అట్లీస్ట్ గురువును పొందడం కోసమైనా చేయాలి పని గురువు దొరికాడు అనుకోండి భగవద్దు ఏంటే అర్థమైపోతుంది భగవత్ కృప ఉండింది అనుకోండి గురువు లభ్యమవుతాడు కాబట్టి ఇవి ఒకదాని మీద ఒకటి ఆధారపడినట్టు కనపడుతుంది అందుకని మహాత్ములు అనుకుంటారు నాయన గురువు యొక్క కృప పూర్ణంగా ఉండాలి ఎందుకంటే శాస్త్రాన్ని అందించేటువంటి వాడు కొందరు అంటుంటారు పిచ్చి మాటలు నాకు లోపల నుంచే చెప్తున్నాడు భగవంతుడు లోపల నుంచి ఏం చెప్పేది నీకేం చెప్తాడు లోపల నుంచే ఇటువంటివన్నీ నమ్మబాకండి పిచ్చోళ్ళు మాట్లాడేటువంటి వెర్రి మాటలు ఇవన్నీ వాటికి సత్యాలకు సంబంధమే లేదు అసలు అట్లాంటివి గనుక ఉండేటట్లయితే నేను ఈ వైపుకు లేకుండా వదిలేసి ఉండేవాడిని నాస్తి గు అయిపోయి ఉండేవాడిని ఎందుకంటే రీజన్కి పిచ్చి మాటలంతా చెప్తే ఎవరు నమ్ముతాడు ఏ జీవితమా తమాషానా ఇటువంటి జీవితం మళ్లీ వస్తుంది వచ్చినప్పుడే తరించారు కాని లోపల నుంచి ఏమీ లేదు సార్ ఆయనకి శబ్దం ఓమని వచ్చిందంటే వాడు ఏదో రాత్రి బంగాళాదంపు తినుంటాడు అంతకన్నా ఇకేమీ లేదు వీ టేకిట్ ఫర్ గ్రాంటెడ్ అవన్నీ పిచ్చి కోతలు తప్ప మాటల నేను తీసుకోను వాటిని భగవంతుడు లోపల ఉండి ఆయన యొక్క నిష్క్రియత్వానికి దెబ్బ తగిలిపోద్ది ఆహా శాస్త్రం ఉంది శాస్త్రానికి దెబ్బత గలే మాటలు మాట్లాడితే ఎట్లా ఒకవేళ దైవం నీకు హెల్ప్ చేయాలంటే దైవం మానుష రూపేణ అది ఇంకేం లేదు అర్థమవుతుంది దైవం నీకు డైరెక్ట్ గా హెల్ప్ చేసే ప్రశ్న లేదు సార్ దైవం చేయదలుచుకున్నప్పుడు మానుష రూపేణ అందువల్ల నీకు బోధించాలంటే లోపల నుంచి గోవిని బోధించడు గురువుని నీకు ఇంట్రడ్యూస్ చేస్తాడు గురువు అందించే జ్ఞానము శాస్త్రంలో ఉండే జ్ఞానము భిన్నం కాదు సార్ ఆచార్యుడి యొక్క జ్ఞానము శాస్త్రంలో ఉండే జ్ఞానము వేరు కాదు అది ఏ జ్ఞానం ఈశ్వర జ్ఞానం ఈశ్వరుడు ఈశ్వర జ్ఞానం వేరు కాదు అది అక్కడ అందుకని ఇంకా కాస్త లోతుగా చూసే వాళ్ళు సునిశ్చితంగా మాట్లాడకుండా ఒకటి అర్థం చేసుకుంటారు గురుకృప కావాలా ఈశ్వర కృప కావాలి వాళ్ళు అనుకుంటారు కృప ఉంటే చాలు ఏదైనా కానీ ఎందుకని ఎందుకని గురు ఎవరయ్యా ఈశ్వరుడు అది తమాష గురుర్బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వర అంటుండే కాబట్టి గురువే ఈశ్వరుడు ఈశ్వరుడే గురు అది ఆడా కాబట్టి మన సంప్రదాయంలో సద్గురువుని సాక్షాత్ భగవత్ స్వరూపంగా చూసాం అందువల్ల గురుర్ బ్రహ్మ గురు విష్ణువు అని కదా కాబట్టి భగవంతు రేవుడు ఆ గురు రూపంలో నాకు కనపడుతున్నాడు ఆయన లేదండి ఆయన శాస్త్రం బోధిస్తుంటే ఏమని బోధిస్తున్నాడు శాస్త్రం ఏం బోధిస్తున్నావు తత్వమసి అంతే ఆయన బోధించేది భగవద్గీత అంతా ఏడు వందల శ్లోకాల యొక్క విపుల అర్థం అదేనా తత్వమసి అని తత్ ఆ భగవంతుడు ఈశ్వర త్వం నీవు అసి అయి అది కదా ఆయన చెప్తుండేది నీవు చేసే బోధంతా అదే కదా ఆయన బోధ పూర్తి అయ్యేటప్పటికి నీకు అర్థమైంది ఏంటి నువ్వు ఈశ్వరుడు అని నువ్వే ఈశ్వరుడు అయితే నీకు బోధించిన ఎవరు గాడిదే ఏంటనే కదా కొద్దిగా ఎంతో పెద్ద తీవ్రంగా ఆలోచించిన అవసరం లేదు కాని కొద్దిగా మనసు అప్లై చేస్తే సరిపోదు అర్థమవుతుంది కొద్దిగా అప్లై చేసి ఆలోచన మరి నేను భగవంతుడు అని తాను భగవంతుడు కాకుండా ఎట్లా పోతాడని కాబట్టి గురువు బ్రహ్మ అని కాబట్టి కృప ఏ విధంగా వచ్చిన రెండు ఒకటే మహత్ ముఖ్యతస్తు గురుకృప మహత్కృప భగవత్కృప లేశాద్వా కాబట్టి ఈ కృప ఉన్నప్పుడే ఆ సాధనలన్నీలను సాగుతాయి ఇప్పుడు నారదుడు తన ఒపీనియన్ చెప్తున్నాడు తన అభిప్రాయం ఏంటో చెప్తున్నాడు మహస్సంగ అగమ్యమో ఇది వ్యక్తిగతమైన అభిప్రాయం మహాత్ముల యొక్క సాంగత్యం భక్తుల యొక్క సాంగత్యం ఏదైనా కావచ్చు మహస్సంగ తూ అత్తు శబ్దం ఎందుకో తెలుసా డిఫరెంట్ గా నారదుడు తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు అని మహత్సంగ మహాత్మల యొక్క సాంగత్యం సహచర్యం లభించడం అనేటువంటిది దుర్లభము దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ ఆచార్యుల వారు చెప్తారు దుర్లభం త్రయమేవైతే మూడు విషయాలు మాత్రం చాలా దుర్లభం అది కేవలం దైవానుగ్రహ హేతుకం మానవ జన్మ ఎందుకో తెలుసా భగవంతుని గురించి ఆలోచించేటువంటి పరిజ్ఞానం ఆ మనోబుద్ధులు మన మానవుడికే ఉన్నాయి గనక మోక్షాని గురించి అర్థం చేసుకునేటువంటి శక్తి మానవుడికే ఉంది గనక మనుష్యత్వం కాని మానవత్వం ఉంది కాని ఆ బుద్ధి ఉపయోగపడలేదు దాని సరైనటువంటి మార్గంలో మళ్లించలేకపోతున్నాం ప్రాపంచికమైన విషయాలే అయిపోతున్నాయి ముమక్షత్వం నంబర్ టూ అంటే ముత్వం ఏంటి మోక్షమే భూయాతి తీ ప్రపంచంలో ఏది పొందినా లాభం లేదు నాకు మోక్షమే కావాలి పరమ పురుషార్థమైనటువంటి మోక్షమే కావాలి అనేటువంటి ఆలోచన రెండవది నాకు మోక్షమే కావాలి అనుకున్న దారి చూపేవాళ్ళు ఉండాలి కదా మహాపురుష సంశ్రయ మహాత్ముల యొక్క సాంగత్య భాగ్యం ఈ మూడు కనుక మహాపురుషుల యొక్క సాంగత్యం అంటే చిన్న విషయం కాదని అది దుర్లభం అందరికి లభ్యం కాదు దుర్లభ నెక్స్ట్ ఒకవేళ లభించినా కూడా నిలబెట్టుకోలేరు ఎందుకో తెలుసా వాళ్ల ఆంతర్యపు లోతులను అర్థం చేసుకోవడం కష్టం అగమ్య కాబట్టి మహాత్ములు మనకు దొరకచ్చు గురువులు మనకు దొరకవచ్చు అర్థమవుతుందే వాళ్ళతో కలిసి జీవించలేము మన సంస్కారం ఆ స్థాయికి ఎదిగితే తప్ప జ్ఞానంలో ఉండేవాడు గురువు తన ఆలోచన విధానం వేరే ఆయన భావ వేరే ఆయన భావ స్పందన వేరే ఆయన చేసే భావ విహారం వేరే మనం సామాన్యమైనటువంటి వాళ్ళం మన అనుభూతులు వేరే మన అనుభవాలు వేరే ఎవడు ఏది అర్థం చేసుకున్నా ఈ ప్రపంచంలో వాడి మనసులో ఉండేదాంతో అర్థం చేసుకుంటాడే గానీ ఉన్నదోన్నట్లుగా అర్థం చేసుకోడు బాధ కనుక నేను ఏదైతే నాకు ఇష్టమో గురువు నా విధంగా ఉండాలనుకుంటాను అయ్యే పని కాదది కాబట్టి నేను ఎవరికి శిష్యుడిని అని బాగా ఆలోచిస్తే నా గురువుకు కాదు నేను శిష్యుడిని నా మనసుకు నేను శిష్యుడిని అది ఇంకేం లేదు ఈ మనసు చెప్పినట్టుగా గురువు కూడా వినాలి గురువు విన్నాడనుకోండి విన్నంత కాలం ఒకవేళ వీడు చెప్పేది కనుక అనుకూలిస్తూ ఉంటే గురువు విన్నాడు అనుకోండి అప్పుడు వీడు ఊరంతా తిరుగుతాడు నా గురువు ఎవరనుకుంటాడారా శంకరాచార్య స్వామి కాదు ఆయనకన్నా ఒక మెట్టు ఎక్కువ అర్థమవుతుంది అదే వాడికి అనుగుణంగా లేరనుకోండి మళ్లీ బలపం కట్టుకొని తిరుగుతాడు పూర్వం నేను చెప్పింది మర్చిపోండి ఆయన శంకరాచార్యులు కాదు కింకరా అంటాడు దుంపదేగా నువ్వు ఏమిస్తే గురువుకి ఏమి ఉపయోగం అని నువ్వు ఇచ్చే టైటిల్స్ ఎవరికి కావాలి ఈడియట్ నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకో ఆయన జీవితం చెడిపోతే అది పోవద్దు నీకే సంబంధం కనుక మనం ఎప్పుడైతే గురువు దగ్గరికి వెళ్తామో పెద్ద పెద్ద మహర్షి అసలు రమణ మహర్షిని తప్పుబట్టి అక్కడి నుంచి చెడిపోయిన రమణ మహర్షి ఏంటి ఆ రమణ మహర్షి అంటే ఆయన చెప్పేటువంటిది లోతైన విషయాలు మనకు అర్థం కాకపోయినా ఆయన చూస్తే చాలు ఆయన దర్శనమే దక్షిణామూర్తి దర్శనం అటువంటి మహాత్ములు కూడా దోషాలు చూసినటువంటి వాళ్ళు ఉండరు అర్థం అంద నాకు తెలిసి ఉండరు ఏదంటే ఆయన కూర్చొని ఉంటాడు వీళ్ళంతా కూడా పోయాడు బీర్ నమస్కారం పెట్టుకున్నాడు ఏ నాకేం పెద్ద నచ్చలేదు అన్నాడు ఒక ఆయన అంటే నేను ఇరవై ముప్పై సంవత్సరాల వయసులో ఉండేటప్పుడు ఆయన డెబ్బై ఎనభై సంవత్సరాల వయసు ఆయన రమణ మహర్షిని చూచాడు నాతో చెప్తూ ఉండేవాడు అట్లా దాని ఎఫెక్ట్ నా మీద రాలేదు అంత చిన్నతనంలో ఏ ఇరవై సంవత్సరాల వయసులో ఆయన చెప్పినా నాకు దాని ఎఫెక్ట్ పడలేదు ఎందుకని ఈయనెవరో నా తెలుసుకున్నాక అర్థమైందే ఇది రవణ కొలిచేంత పాత్ర కాదు అర్థమైందే ఇది చాలా చిన్నది ఇది హాఫ్ లీటర్ ఇది పోయి సముద్రంలో బడి సముద్రం ఎంత ఉందో తెలుసుకొని వస్తానంటే సరే అనడం ఎంతగా నీకేమిటి సముద్రాన్ని హాఫ్ లీటర్ ఏంది అది కొలిచేది రవణ మహర్షి అర్థం చేసుకుని కనుక మహాత్ముల యొక్క సహచర్యం లభ్యం కావడం దుర్లభం లభ్యమైందనుకోండి వాళ్ళని అర్థం చేసుకోవడం అగమ్యం అర్థమైతే అమోఘం అంతేంకే లేదు దట్ ఈస్ నారదభక్తి సూత్రాలు ఆ మూడు పదాలు ఎంత చెప్తున్నాడు చూడండి మహాత్ముల యొక్క సహచర్య భాగ్యం మనకు లభ్యం కాదు దుర్లభం లభ్యమైందనుకోండి అర్థం కాదు వాళ్ళు అగమ్య అర్థం చేసుకోగలిగాం అనుకోండి అమోఘహ ఇంకా జీవితంలో ఏ కష్టాలు లేవు ఎందుకని మన జీవితం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది కనుక ఇది నారదమహర్షి అభిప్రాయం ప్లీజ్ సత్సంగ భాగ్యం భగీరథుడు బ్రహ్మాండంగా కఠోరమైన తపస్సు చేసినప్పుడు గంగాదేవి ప్రత్యక్షమైంది రాముడి యొక్క వంశంలో ప్లీజ్ రఘువంశంలో వచ్చినటువంటి వాడు కదా భగీరథుడు తపస్సు చేశాడు అయోధ్యని పరిపాలించినటువంటి మహారాజు పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తరింపజేయాలనుకుని తపస్సు చేశాడు గంగాదేవి కోసం ఒక దశగా ప్రత్యక్షమైంది ప్రత్యక్షమైంది నాయన ఇంత కఠోరమైనటువంటి తపస్సు చేసావు గనక ఏం కావాలి నీకు భగీరథ అడుగు నాయన అది భగీరథని యొక్క తపస్సు గంగావతరణ ఘట్టం అమ్మా నాకేమీ అవసరం లేదు నువ్వు పరమ భావని కదా ఎందుకని పుట్టిళ్ళు అట్లాగే ఉంది మెట్టిళ్లు అట్లాగే ఉంది అటు చూస్తే విష్ణుపాదాల దగ్గర నుంచి పుట్టావు అటు చూసే శంభుని చరంబు మహేశ్వరుని యొక్క తల మీద ఎక్కి కూర్చున్నావు అందరికీ ఆదర్శ అయినవు నిన్ను చూసి ఇప్పుడు అందరూ అదే విధంగా తలల మీద ఎక్కువ మోస్తా ఉండరు పడతారు సరే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ కనుక పుట్టిళ్ళు ఉంది మెంటినీళ్ళు ఉంది కదా తల్లి పరమ పావనవి అమ్మా ఎంతసేపు నువ్వు ఆకాశంలో ఉంటాయి అట్లా ఆకాశ గంగ కిందకి దిగమ్మ నువ్వు రామ్మ మా మధ్యలోకి ఎందుకు నాయన నీలో స్నానం చేస్తే పవిత్రమవుతారనేటువంటి ఉద్దేశం చేత నేను రమ్మని పిలుస్తాను అవి అన్నది నీకు ఏం కావాల్సి వచ్చిన ఇస్తాను ఆ పని మాత్రం నేను జైను అన్నది ఎందుకనమ్మ నాయన అక్కడికి రావాలంటే నాకు భయంగా ఉందిరా ఎందుకని నన్ను కూడా జైలు వేస్తారేమ్మ పరిస్థితులు బాగాలేవు కదరా ఏం చేస్తావో చెప్పు ఎంత పాపం పెరిగిపోయింది ఇక నేను గనక ప్రవహిస్తూ ఉంటే పరమ పావని గంగా అంటారు గనక వాళ్ళ పాపాలన్నీ పోవడానికి వచ్చి నాలో దిగుతారు ఆ పాపాలు భరించే శక్తి నాకు లేదు నాయన నేను రాలేనన్నది గంగ మనం ఎంత గంగ కూడా భయపడిపోతా మనం అంటే ఆ చిన్నోళం కాదు మనం అప్పుడు ఒక మాట అన్నాడు ఇంకెట్లా చేయాలి అవి రావాలి అవి వస్తే గానీ పూర్వీకులకి విముక్తి కలగదు అందుకని ఆలోచన చేసి అమ్మ మాట నేను చెప్తాను అన్నాడు ఏం చెప్పాడు తెలుసా సత్సంగ వైభవం చెప్పాడు అమ్మా నువ్వు చెప్పింది యదార్థం మహా పాపులుండారు దారుణమైనటువంటి ఘోరమైనటువంటి కృత్యాలు చేసేవాళ్ళు ఉన్నారు మా ప్రపంచంలో నేను అది కాదనడం లేదు వాళ్ళందరూ వచ్చి నీలో చేస్తారు వాళ్ల పాపాలు నీలో దించుతారు నాకు తెలుసు కానీ లక్షలాది మంది పాపులు వచ్చి నీలో మునిగి వాళ్ళ పాపం నీలో దించిన ఒక్క మహాభక్తుడు వచ్చి గనుక నీలో దిగితే ఒక ఆది శంకరాచార్య స్వామి ఒక తుకారాం ఒక నామదేవు ఒక జ్ఞానదేవు ఒక వివేకానంద ఒక రామ తీర్థ ఒక రమణ మహర్షి వాళ్ళు గనక నీళ్ళు దిగేరా తల్లి కొన్ని లక్షల మంది దించిన పాపాలని క్షణంలో ప్రక్షాళనం చేయగలరు అనగానే ఆ మాట చెప్పగానే సర్రం దిగిందట కింద నువ్వు ముందు పోతూ ఉండు భగీరథి నైనా నువ్వు ముందు పోతూ ఉండు నేను వస్తానని గంగావ కిందకు వచ్చేసింది అట్లా గంగావ తరణం కాబట్టి గంగ కూడాను ఈ సహచర్య భాగ్యం కావాలని సత్సంగ భాగ్యం కావాలని అందరినీ పవిత్రం చేసేటువంటి గంగాదేవి కూడా ఉవ్వెళ్ళు ఉవ్వెళ్ళుందంటే సత్సంగం యొక్క మహిమంతో ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు ధ్రువుడు అంతటి వాడయ్యాడంటే సత్సంగం నారద మహర్షి యొక్క సత్సంగం ప్రహ్లాదుడు అంతటి వాడయ్యాడంటే నారద మహర్షి యొక్క సత్సంగం కాదు తల్లి గర్భంలో ఉన్నప్పుడే అందించేశాడు కనుక ఎక్కడ మనం చూచినా సత్సంగం వల్ల ఈ విషయ త్యాగం సంగత్యాగం అన్న చూచారా అది కూడా వస్తుంది అదే ఆచార్య చెప్పింది సత్సంగే నిస్సంగ విషయ త్యాగా నిస్సంగం నిస్సంగం వచ్చింది అనుకోండి నిస్సంగే నిర్మోహత్వం మోహం లేకుండా అంటే ఉన్నదాని లేనిట్టుగా లేని ఉన్నట్టుగా చూడడం మోహం ఇన్ఫ్లాచువేషన్ అటువంటి అవకాశం లేదు నిర్మోహత్వం నిర్మోహత్వే మోహం ఎప్పుడైతే ఎగిరిపోయిందో మనసులో మనసులో మోహం ఉండడం వల్లనే కలత చెందుతుంది కనుక మనసు మోహం ఎగిరిపోతే నిశ్చలతత్వం ప్రశాంతమైనటువంటి మనసు నీకు ఏర్పడుతుంది ఆ మనసుతో శాస్త్రాన్ని అధ్యయనం చేసి గురుముఖత నువ్వు ముక్తిని పొందుతావు నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చల తత్వే జీవన్ముక్తి కాబట్టి ఈ స్థితి దిశపోతుంది గనక జీవన్ముక్త స్థాయి మోర్శం అనేది ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచించినప్పుడు సత్సంగం నుంచి బయలుదేరింది త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భావ తరణే నౌక ఆచార్య వరే కాంత Ah, ah, ah, ah Ah, ah, ah Kadeh kanta dhanagat chita Vahatula kintava maastik niyanta Ah, ah, ah కాతే అస్ కల కిమ్ తవ నాస్గతి సజ్జన సంగతి త్రిజతి సజ్జన సంగతిరేకా నౌకా భజ గోవిందోవి గోవిందజ గోవిందం భజ మూఢమతే అట్లా కాతే కాంత సంగత్యాగా ధనగత చింత సంగత్యా విషయ త్యాగాత్ త్రిజగతి ఈ ముల్లోకాల్లో కూడాను త్రిజగతి ంగతి సజన సంగతి రే సంగతి ఏకర్ణవ తరే నౌకా అర్ణవ సముద్రార్ణవేశాగర భవార్ణవ తరణి దాన్ని దాటించడానికి సంసారముద్రాన్ని దాటించడానికి ముఖ్య నౌక ఏకా నౌకా భవతి ఏమిటా నౌక ముఖ్య నౌక ఏంటి సజ్జన సాంగత్యం అంత ఇంకేమిటి మహాత్ములు యొక్క సజ్జనుల యొక్క సజ్జనాం సంగతి అది సజ్జనాం సంగతి త్రి జగతి సజ్జన సంగతి సజ్జనాం సంగతి సాధు పురుషుల యొక్క సాంగత్యం కనుక మనకి ఏర్పడిందంటే తరించిపోతాం కనుక నీరు ఎంత లోతుగా ఉండినా భయంకరమైనటువంటి జలచరాలు ఉండినా ఎప్పుడైతే నావలో నువ్వు కూర్చోనున్నావో నీకు ప్రమాదం లేదు హాయిగా వెళ్లిపోతూ ఉంటావో అట్లాగే జీవితంలో అనేకమైనటువంటి బాధలు ఉండినా సత్పురుషుల యొక్క సాంగత్యం గనక మనకు లభ్యమైనట్లయితే హాయిగా ఈ యొక్క సాధన అనేటువంటిది నిరాటంకంగా కొనసాగుతుంది ఎందుకని భక్తి జ్ఞాన వైరాగ్యాది కాబట్టి భక్తి ఏమిటో జ్ఞానం ఏమిటో వైరాగ్యం ఏమిటో ఇవన్నీ కూడాను పునః పునః స్మారయంతి బోధయంతి మహాంత కాబట్టి మహా మహాపురుషుల యొక్క సన్నిధిలో నీకేమి లభ్యమవుతాది జ్ఞానం ఏమిటో భక్తి ఏమిటో వైరాగ్యం ఏమిటో నీతో ఇంకొక మాట మాట్లాడరు వాళ్ళ దగ్గర నువ్వు ఎప్పుడైతే ఉన్నావో వాళ్ళ దగ్గర ఉండేటువంటి జ్ఞానం ఒక సాగరం గనక వాళ్ళ జ్ఞాన సాగరం గనక నీకెప్పుడు అందిస్తూ ఉంటే నిరంతరం నీ మనసులో సద్భావాలు మాత్రమే నిండడానికి అందువల్ల శ్రవణమేవా సాధనం మహాత్ముల దగ్గర కేవలం పోయి ఉండడం పూజలు చేయడం ఇవి కాదు ప్రధానం జ్ఞానం అందుకోవాలి ఆ జ్ఞానాన్ని అందించే స్థాయిలో వాళ్ళు ఉండాలి కాబట్టి నిరంతరం కూడాను పునః పునః స్మారయంతి బోధయంతి అది నిరంతరం కూడా బోధ చేస్తూ ఉంటారు మహాత్ములు అటువంటి వాళ్ల యొక్క సహచర్య భాగ్యం గనక మనకు లభ్యమైంది మాత్రం ఇంకా జీవితంలో బాధలు లేవు కష్టాలు లేవు కన్నీళ్ళ అసలేవు అందువల్ల అమోఘన ఇంక చింతలు లేవు ఎక్కడి నుంచి వస్తాయి ఈరోజు మనం చూసినటువంటి సబ్జెక్టు ప్లీజ్ విషయత్యాగాత్ దగ్గర నుంచి విషయ త్యాగాత్ సంగత్యాగాత్ అవ్యావృత భజనాత్ లోకేపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్ ఇవన్నీ ఏవైతే మనం చూస్తూ వచ్చామో మహస్సంగు దుర్లభ అగమ్య అమోఘ ప్లీజ్ భగవత్కృపా అలేశాద్వా మహత్కృప ఇవన్నీ కలిపి సాక్షాత్ భగవత్ స్వరూపమైనటువంటి మరొక సుఖబ్రహ్మ మరొక సుఖ బ్రహ్మ కలియుగంలో ఇటీవల రెండు మూడు వందల సంవత్సరాల క్రితం కావేరీ నదీ తీరంలో ఉన్నటువంటి మహానుభావుడు కేవలం దిగంబరుడై ఆ నదీ తీరంలో తిరుగుతూ ఉన్నటువంటి సదాశివ బ్రహ్మేంద్ర స్వాములు సాక్షాత్తు ఒక ఇంకొక సుఖ బ్రహ్మను చూచామనుకోవాలి అటువంటి ఇవన్నీ కలిపి ఒక కీర్తనలో ఒక చరణంలో చెప్పేశాడు ఏ విధమైన కష్టాలు కన్నీళ్లుండవు చింతలుండవు ఎప్పుడు విషయత్యాగం జరిగి సంగత్యాగం జరిగి దయ మహత్కృప ఇవ కదా ఫస్ట్ విషయత్యాగం సంగత్యాగం కృప సజ్జన సాంగత్యం అవి ఈ రోజు వచ్చిన ఫోర్ పాయింట్స్ ఇవన్నీ కలిపి చెప్తాడు చూడండి పూర్ణ శమతమరు సంపూర్ణ సాధు సగమీర్ణిల్ చింత జస్ట్ లైక్స్ క్షమ సంపూర్ణ క్షమ సంపూర్ణ సాధు సంగమా సంకీర్ణ చిస్తి కిలా తేషాం చింతిలా చింతస్తి తింస్ కిలా తాం వాళ్ళకి ఎవరికి ఇదిగో వాళ్ళకి एवरने अटार चिंता प्रपंच दुखम बाधले ले कषाले कन् अंतरवा संपूर्ण మదరుమరుణ సంపూర్ణ సాధు స సంకీర్ణిత నాస్తి చి నాస్తి చి గ్రహం ధమం ఇంద్రియ నిగ్రహం విషయ త్యాగాత్ సంగత్యాగ కాబట్టి ఇంద్రియాల్ని ప్రేరేపించేటువంటి ఇంద్రియ విషయాలు వాటి ఎంత నిగ్రహం కలిగి ఉండడం బాహ్యేంద్రియ నిగ్రహం ఇది ధమం వ్యక్తులతో ఉండేటువంటి సంబంధం మనసులో ఏదైతే ఉందో అటువంటి మనసును నిగ్రహించుకోవడం శమం శమోనిగ్రహ బాహ్యేంద్రయ నిగ్రహరు మహత్కృప భగవత్కృపా వచ్చే శయూడు నెక్స్ట్ మహసంగస్ దుర్లభ అగమ్యమోగ్ Some poor woman సంపూ సాధు సమాగమా సంకీర్ణ సాధు సమాగమా సంకీర్మాన చింతస్తి చిబట్టి నారద మహర్షి తన అభిప్రాయాన్ని చెబుతూ నిరంతరం భక్తి జ్ఞాన వైరాగ్యాది పునః పునః స్మారయంతి బోధయంతి మహాంత మహాపురుషుడు నిరంతరం అలా బోధిస్తూ ఉంటారు గనక వాళ్ల బోధనలో ప్రపంచ వైపు పెరుగు లే మనసు కాస్త దారి మళ్లీ ఆంతర్యంలో భగవంతుని ఎందే లగ్నమై ఉండేటట్టుగా భక్తి నిరంతరం వృద్ది చెందేటట్టుగా జరుగుతుంది కనుక ఇది కూడాను ఈ మహాత్మల యొక్క సాంగత్యం గుణ లభ్యే తత్ప ఏ తరువర్టి నెక్స్ట్ రేపు చూద్దాం ప్లీజ్ ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమేవాభిష్య ల్ా ల్ాా.